పరిశుధులకు స్తోత్రాలు ప్రవ్వ ప్రవ్వ ఈ యొక్క గరిష్ట కాలమంతా మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి సజ్జులెక్కబెట్టినారు మిమ్మల్ని స్తించి గనపరిచే అవకాశాన్ని మీరు మాకిచ్చినారు ఇటువంటి యోగ్యత ఇటువంటి భాగ్యము లేక ఎంతో మంది ప్రవ్వ ఈ లోకంలో నశించిపోతున్నారు కానీ మీరు ఎంతగానో ప్రేమించి మాకిచ్చిన అవకాశాన్ని బట్టి మీకెంతో వదనాలు ప్రవ్వ మా జీవితాంతం మిమ్మల్ని స్తిస్తూ స్మరిస్తూ మిమ్మల్ని గనపరిచే బిడలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం అటువంటి కృపా భాగ్యాన్ని మాకు అనుగురించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రవ్వ ఈ యొక్క సాయంత్రం సమయంలో హగ్గ ప్రవచనాలు మేము ధ్యానిస్తున్నాం ప్రవ్వ కొన్ని వారాల నుండి మీరు మాకు సహాయకులుగా ఉండి నడిపిస్తూ ఆ యొక్క అర్థం చేసి సహాయపడినందుకు మీకు ఎంతో వదనాలు మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు అనుగరించి మా మధ్యలో మీరు సంచరిస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు ఈ యొక్క వాక్యాలు మాకు మీరే అర్థం చేపిస్తున్నందుకు మీకు వందనాలనైనా వీటిని మేం గ్రహించి వాటిని మా జీవితాలలో మేము పాటించుకునిలాగునా అమలుపరచుకునిలాగునా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రభావ వినేసి మర్చిపోవడం కాదు ప్రభావ వాటిని జ్ఞాపకం చేసుకోవాలనేసి యాకోబో భక్తులు మాకు ఎన్నిసార్లు జ్ఞాపకం చేసిందని కాబట్టి ఈ యొక్క వాక్యాలను మేము మర్చిపోకుండా ప్రభావ మా యొక్క తనమలి నుదుట భాషికముల వల్లే వాటిని కట్టుకోవాలా ప్రభు మా హృదయంలోనే పలకల మీద వాటిని రాసుకోవాలా ప్రభు దానికి మీరే మాకు సహాయకొలున్నాయన అటువంటి ఆసక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా ఎంతగా వెతికినో దొరకని ఈ యొక్క మీరు మాకు మీ పరిశుద్ధాత్మ ద్వారా వాటిని బయల్పరుస్తూ అనుగ్రహించదనాలు వాటిని మేము ఇప్పుడు ధ్యానించబోతుండగా మీ యొక్క ఆత్మీయ నడిపి మాకు దయచేయండి వాటిని అనేకులకు మేము ప్రకటించాలా అటువంటి కృపా భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నడిపించి మీరే మహింపొందమని వచ్చిన వారిని అందరినీ ఆశ్రయించి వారి జీవితంలో రావాల్సిన మేలు అన్ని అనుగ్రహించి మీరే మహిపొందమని రక్షణ అనుభవాలకు నడిపించమని యేసు క్రీస్తు పరిషత్ నామం తండ్రి పోయిన వారం మనం హద్ద రెండవ అధ్యాయాన్ని ఆరంభించుకున్నాం ఈరోజు డేట్ జూలై పదహారవ తేదీ రెండు సంవత్సరం బాబిలోనియన్ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఈజిప్షియన్ బాబిలోనియన్ క్యాలెండర్ కూడా అంటారు దీన్ని గ్రెగోరియా అనే పోపు మనకి క్యాలెండర్ ని తయారు చేసి ఇచ్చాడు చరిత్రలో ఎన్నిసార్లు క్యాలెండర్స్ మారినాయో మనకు అందరికీ తెలిసినదే నోవా జలప్రలయ కాలానికి ముందు ఒక క్యాలెండర్ ఉండే అంటే ఆది కాండము అధ్యాయం తర్వాత చూస్తాం నోవా జలప్రలయం కాలానికి ముందు ఒక క్యాలెండర్ ఉండే తర్వాత ఒక క్యాలెండర్ ఉంది మనం అక్కడ చూస్తాం తేదీలతో పాటు దాని తర్వాత ఇస్రాయల్ ప్రజలు బబులోనికి ఐగుప్తికి బానిసలుగా పోయిన కాలంలో ఇంకొక క్యాలెండర్ అండి ఐగుప్తి క్యాలెండర్ దాన్ని దాని తర్వాత వాళ్ళు తిరిగి వచ్చినాక పాలు తెలుగు ప్రపంచ దేశానికి తిరిగి వచ్చినాక కొంతకాలము దేవునికి అవిదేత చూపించిన తర్వాత బానిసల్లాగా తిరిగి రెండోసారి బబులోనికి కొనిపోబడడం బబులోనికి కొనిపోబడ్డప్పుడు అక్కడ ఇంకొక క్యాలెండర్ మారడం బబులోను ప్రపంచాన్ని పరిపాలించిన దేశం కాబట్టి బబులోని క్యాలెండర్ని ఈ లోకం మీదకి రుద్దింరు దాని తర్వాత పారసికులు అంటే పర్షియన్స్ వాళ్ళ లోకం మీద వాళ్ళ క్యాలెండర్ రుద్దీనరు దాని తర్వాత రోమా నెరో చక్రవర్తి కాలంలో రోమా క్యాలెండర్ మన మీదకి దాన్ని సారీ నెరో కాదు సీజర్ జూలియస్ సీజర్ జూలియస్ సీజర్ అనే రాజు జూలియన్ క్యాలెండర్ అని దగ్గర దగ్గర పదహారు వందల నలభై ఐదు నలభై ఆరు సంవత్సరాల వరకు ఆ క్యాలెండర్ ని మన పూర్వీకులు పాటించారు పదహారు వందల యాభైఅవ సంవత్సరం నుంచి గ్రెగరి అనే పోపు వచ్చినాక ఆ క్యాలెండర్ ని పది రోజుల తేడా ఉంది కాబట్టి జూలియన్ క్యాలెండర్ ని పాటించడం మానేసి గ్రెగోరియన్ క్యాలెండర్ స్థాపించింది ఆశ్చర్యం ఏంటంటే ఈ క్యాలెండర్ ఎవరు తయారు చేస్తారనేటిది క్యాలెండర్ తయారు చేసే వాళ్ళు ఎవరంటే ఖగోళ శాస్త్రజ్ఞులు లేక సూర్యుని చంద్రుని నక్షత్రాలన్నీ ఆ యొక్క గ్రహాల కదలికలను పరిశీలించి చదివేవాళ్ళు ఫస్ట్ గుంపు రెండవ గుంపు ఆస్ట్రాలజర్స్ అంటారు వాళ్ళని అంటే వాటికి మనకి ఏంది సంబంధం అని చదివేవాళ్ళు ఆ గ్రహాల మార్పిడి వలన మన జీవితాలు ఏ రీతిగా మారుతాయి అని చదివేవాళ్ళని ఆస్ట్రాలజర్స్ అంటారు ఆస్ట్రానమర్స్ అంటే ప్లానెట్స్ ఎట్లున్నాయనేది చదవడం వాటి ప్రభావం మన మీద ఏ రీతిగా ఉండేదనేది ఆస్ట్రాలజర్స్ అంటారు వాటి వాళ్ళని దాని తర్వాత థియాలజీస్ అంటే రకరకాల మతస్థుల మత అధికారులు అట్లా రకరకాల గుంపుల రకరకాల తెగలకు చెందిన వారు అందరు వాళ్ళ క్యాల్కులేషన్స్ చేసి తయారు చేసిన క్యాలెండర్ అది అందులో సైంటిస్టులు అన్యులు రకరకాల మనుషులు వాళ్ళు తయారు చేసేసిన క్యాలెండర్ అది మనకి కాబట్టి ఆ క్యాలెండర్స్ ప్రకారంగా ఎన్నిసార్లు దినాలు మారిపోయినాయి జూలియన్ క్యాలెండర్ ప్రకారంగా అంటే మన ముతాతల్ అంటే నాలుగవ తరం ముందు అంటే మనం నాలుగవ తరం అనుకోండి అంటే మన ముతాత అంటే మూడు మన నుంచి బ్యాక్ చూస్తే నాలుగవవాడు అన్నట్టు మన ముతాతల కాలం వరకు జూలియన్ క్యాలెండర్ పాటించారు మన దేశంలో కూడా మన ముతాతల కాలం తర్వాత నుంచి ఈ రోజుకి మనం పాటిస్తుంది గ్రిగోరియన్ క్యాలెండర్ కానీ వీటన్నిటికీ మూలము బ్యాబెలోనియన్ క్యాలెండరే కాబట్టి బ్యాబిలోయన్ క్యాలెండర్ నుంచి మనం డేట్స్ తీసుకుని పాటిస్తున్నాం కాబట్టి ఏ డేట్ ప్రకారంగా చూసినా నీ బర్త్ డే కరెక్ట్ కాదు గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా చూసినా జూలియన్ క్యాలెండర్ ప్రకారం చూసినా పదిన్నర రోజులు తేడా బట్ జూలియన్ క్యాలెండర్ ప్రకారంగా నీ తిదులు నక్షత్రాలు మారిపోతాయి గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా చూసినా తిదు నక్షత్రాలు మారిపోతాయి అవి కాంగ మన దేశంలో నార్త్ ఇండియాలో ఒక క్యాలెండర్స్ ఉంటాయి సౌత్ ఇండియాలో ఇంకో క్యాలెండర్ ఉంటుంది తెలుగు వాళ్ళకు క్యాలెండర్ ఉంటుంది తమిళ వాళ్ళకు ఒకటి ఉంటుంది ఇట్లా రకరకాల క్యాలెండర్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ అవన్నీ లీబిలికి లేక కన్ఫ్యూజన్కి దారి తీస్తుంది ఏ క్యాలెండర్ చూసినా గానీ నీ భవిష్యత్తుని అవి తీర్మానించలేవు కాబట్టి వాటిని మనం ఆచరించొద్దు విషయం మనకు దేవుడు ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు మనుషులు ఏమిటంటే ఈ రోజు మంచి రోజు ప్రజలు అంటారు అట్లా ఏం నువ్వు జీవిస్తున్నావు ఆ రోజు మంచి రోజు చనిపోయిన వాడికి అది చెడరోజు కాబట్టి అటువంటి జ్ఞానంలో మనం రావాలి ముఖ్యంగా నేను పోయిన వారము నిమ్స్ హాస్పిటల్లో లెక్చర్స్ ఇవ్వడానికి వెళ్ళినా ఆ క్లాస్ రూమ్ లో ఇద్దరు అమ్మాయిలు నర్సింగ్ చేసి వచ్చినారు వాళ్ళు కూర్చోవాలి అక్కడ సార్ మేము శనివారం రామ్ సార్ అన్నారు ఎందుకు శనివారం ఏముంది స్పెషల్ మీకైనా హాలిడే ఉందా లేదు ఆ రోజు మేము వర్షిప్ చేయాలన్నారు శనివారం వర్షిప్ చేసేది ఏముంది నాకు తెలుసు శనివారం అంటే హిందూస్ గుడికి వెళ్తారు వాళ్ళు క్రిస్టియన్స్ లాగా ఉన్నారు శనివారం వాళ్ళు వర్షిప్ చేయాలంటున్నారు శనివారం అంతా చేస్తామంటున్నారు శనివారం అంతా ఎవరు చేయరు హిందూస్ పోతే మహా అంటే ఒక హాఫ్ అవర్ గంటసేపు ముగించుకొని ఇంటికి వస్తారు మరి వీళ్ళు హోల్డ్ అన్నారంటే అప్పుడు నాకు అర్థమైంది ఇది సెవెంత్ డే అడ్వెంటేజ్ గుంపు కదా సాలివేషన్ ఆర్మీ వాళ్ళు ఎప్పుడు చేస్తారు థర్స్డేనో ఫ్రైడేనో చేస్తారు ఫ్రైడే చేస్తారు కదా ఫ్రైడే చేస్తారు ఒక గుంపు ఫ్రైడే చేస్తారు ఒక గుంపు శనివారం చేస్తారు ఇంకో గుంపు ఆదివారం చేస్తారు సరే అక్షరం నేను చెప్పాలా లేదా అది అక్షరం చెప్పలేని పరిస్థితి కానీ చూడండి ఇవన్నీ మనుషులు ఏర్పరచుకున్న దినాలు అని బైబుల్ చెప్తుంది మనం వాటిని ఆచరించద్దు మనము మన సృష్టికర్తని ఆచరించాల కాబట్టి వాటిని ఆచరిస్తే అవి కచ్చితంగా విగ్రహార్ధన దానికి తగిన శిక్ష మనకు ఉంటుంది అందుకే ఎవరు పండగలు నియామక దినములు సబ్బాతులను గురించి మిమ్మల్ని తీర్పు తీర్చ అవకాశం ఇయకూడే అని పత్రిక మూడవ దిన మనం చూస్తాం ఇన్నిసార్లు ఈ వాక్యం కాబట్టి హగ్గయ్య గురించి మనం ధ్యానించినప్పుడల్లా బబులోను కాపురస్తుల గురించి బబులను కాలం గురించి జ్ఞాపకం చేస్తుంటాడు దేవుడు ఆశ్చర్యకరంగా ఆత్మీయృష్టం చూస్తే ఈ రోజు ప్రపంచం అంతా బబులోనికి సాధుంది ఎందుకంటే ఎక్కడ చూసిన గలీబిలి ఎక్కడ చూసిన గలిబిలి అంత కన్ఫ్యూజనే కుటుంబ జీవితంలో కన్ఫ్యూజనే మతపరమైన జీవితాలలో కన్ఫ్యూజనే గవర్నమెంట్స్ కన్ఫ్యూజన్ ఉన్నాయి పాలిటిషియన్స్ కన్ఫ్యూజన్స్ ఎకనామిస్ట్ అయితే అన్యాయంగా వాళ్ళకి తెలియనే లేదు ఎంతకాలం ఉంటది ఈ వ్యవస్థ ఇట్లా ఒక్క ఎకనామిస్ట్ చెప్పలేకపోతున్నాడు ఎంతకాలం ఉంటది గొప్ప గొప్ప ఎకనామిక్స్ట్ వ్యక్తులు అంటే వాళ్ళని ఏమంటారు వాళ్ళని ఎకనామిక్స్ట్ తెలుగులో ఆర్థిక వ్యవస్థని బాగా క్షుణ్ణంగా పరిశీలించి మనకి వాటిని పరిశీలించి చెప్పేవాళ్ళు అన్నట్టు ప్రొఫెసర్స్ వాళ్ళని అడిగితే ఎవరు తెలియదు ఇది ఎత్తకాల మీరు ఎత్తుకూడదు వ్యవస్థ సరే ఇవన్నీ మనుషులు కల్పించుకున్నారు కదా ముహూర్తాలు పెట్టుకుని చేస్తే కూడా కుటుంబాలు కొలాబ్స్ అవుతున్నాయి ఒక పూజారి ఉన్నాడు నా దగ్గర స్టూడెంట్ ఆయన ఆయన పెళ్లిళ్ళు చేస్తాడు మళ్ళా నా దగ్గర చదువుకుని పిఏజీ చేసి ఇప్పుడు మంచి గవర్నమెంట్ జాబ్ కూడా చేస్తున్నాడు ఆయన నేను వంద పెళ్లిళ్లు చేసిన నేనే ముహూర్తాలు చూస్తా నేనే ఫిక్స్ చేస్తా నేనే పెళ్లిళ్ళు చేస్తా అని చెప్తున్నాడు ప్రొఫెసర్స్ అంతా యూనివర్సిటీలో కంపల్సరీ వాళ్ళిన్న ఏ పండగలైనా నేనే పోయి పూజ చేయాలా అయితే ఆయన పెళ్లికి వచ్చినప్పుడు మంచిగా ముహూర్తం చూసుకుని పెళ్లి చేసుకున్నాడు మూడు రోజులకే ఆయన పెళ్లి విడిపోయింది విడిపోయింది థర్డ్ డే వెళ్ళిపోయింది భార్య విడిచిపెట్టేసింది అప్పుడు నాకు వచ్చి చెప్తున్నాడు నేను ఈ ముహూర్తాలు ఇవన్నీ చూసి ఇంతమందికి పెళ్లి చేసినా నా దగ్గరకు వస్తే మంచి ముహూర్తం కూడా పనిచేయలేదని చెప్తున్నాడు కాబట్టి సరే ఎందుకు ఆ విషయాలు చెప్తున్నాడంటే ముహూర్తాలలో ఏమీ బలం ఉండదు బలము ఎక్కడ ఉండదు మనమంతా బలహీనులం దినంలో బలం ఉండదు బలవంతుడు ఒక్కడే ప్రభు ఒక్కడే బలవంతుడు ఆయన బలవంతుడు మనం బలహీనులం కాబట్టి మనం మనం బలవంతులుగా కావాలంటే ఆయన బలం మనకు అవసరం కాబట్టి ఆయనను ఆశ్రయించాలా దినంలో ఆశ్రయించదు ఎంత మంచి దినం పెట్టినో ముహూర్తం అన్న ఎంత చేసుకో ఆ బిజినెస్ ఈ చేసినా కూడా కొలాబ్స్ అవుతున్నాయి బిజినెస్ కాబట్టి దానికి సంబంధించింది కాదు బిజినెస్ మంచి దినానికి సంబంధించినది కాదు మంచి హృదయానికి సంబంధించింది కాబట్టి మన హృదయాన్ని మన ప్రభు మీద కేంద్రీకరించుకుని మనం ముందుకు పోవాల బబులోను దానికి సంబంధించిందే దాని శత్రుజ్నేశ్వర్ అభ్యర్థన యవనస్తులు వీళ్ళు వాళ్ళ గురించి ఎంతగా ధ్యానించినా ఆశ్చర్యకరంగా ఉంటుంది ప్రతిరోజు ఒక కొత్త రకమైన విషయమే దేవుడు మాట్లాడుతుంటాడు ఎందుకంటే వాళ్ళు ఎవరిస్తులు ఫస్ట్ పాయింట్ తర్వాత ఇది చాలా వికృతమైన లోకం కదా చాలా భయంకరమైన వికృతమైన లోకం ఎక్కడ చూసినా గానీ వాళ్ళ టైంలో మరీ వికృతమైంది సింహాల బోన్లలో వేసేటోళ్ళు వాళ్ళు ఖైదులను గాని ఎవరినో పట్టుకొచ్చినప్పుడు సింహాలలో బోన్లు వేసేటోళ్లు ఆ బోన్లు ఎట్లుంటే ఈ పెద్ద గుహలాగుంటది అందరు చూస్తూ ఉంటారు పైనుంచి అక్కడి నుంచి పైన పడేస్తారు సింహాల మధ్యలో ఆ సింహాలు ఏం చేస్తాయి ఆ వ్యక్తి కిందికి రాకముందే ఎగ్రివాణ్ణి ముక్కలు ముక్కలు చేసి చంపేస్తాయి అంత క్రూరంగా ఉండేది అవన్నీ చరిత్రలో మనం చూస్తాం చరిత్రలో రెండు దేశాలే సింహాన్ని వాటి చిహ్నంలాగా పెట్టుకుంటారు వాళ్ళ దేశానికి ఒకటేమో పరిశీ పారసీక దేశం లేక ఆ అసురు అసురు రాజులు అసురు రాజులు సింహాల మీద సవారు చేసినట్టు అంటే వాళ్ళు ఎంత క్రూరలో అర్థం తీసుకోండి చరిత్రలో నేను ఒకసారి బీబీసీ డాక్యుమెంటరీలో చూసిన వాళ్ళ చరిత్రలన్నీ ఆ ఫోటోస్ అవన్నీ సింహాలని టేమ్ చేసి వాటి మీద వాళ్ళు సవారీ చేసి యుద్దాలకు పోతారు ఆ సింహాలు కూడా వాళ్ళని చీల్చేస్తుంటారు ఎదుటి మనిషిని అట్లా ట్రైన్ చేసుకున్నారు వాళ్ళు వాళ్ళు కథలతో శత్రువులను చంపుతా ఉంటారు సోల్జర్స్ ని ఆ సింహాలు కూడా ఎదుట వచ్చిన వారిని తొక్కేసి కరిచేసి కొరికేసి పడేస్తుంటాయి అంత క్రూరలు అన్నట్టు వాళ్ళు అటువంటి వారి మీద కూడా దేవుడు విజయం ఇచ్చాడు దేవుడు మిడలై సరే నేను చెప్పేది ఏంటంటే అటువంటి క్రూరమైన వికృతమైన కాలంలో కూడా యవనస్తులైన ఈ నలుగురు దేవుని కొరకు తీర్మానించుకొని జీవించారు కాబట్టి మనం కూడా జీవించగలం ఒకవేళ దాని మన కాలంలో ఉంటే ఆశ్చర్యపోయేవాడు ఎందుకంటే ఇది ఇంకా మరీ అన్యాయంగా ఉంది లోకం ఈరోజు ఆ రోజు కంటే ఈ రోజు చూస్తే ఇది హండ్రెడ్ టైమ్స్ మరీ వికృతంగా తయారైంది క్రూరంగా తయారైంది అబద్దము మోసము అడుగడుగున లంచగొండితనం ఎక్కడ చూసినా ప్రతి ఒక్కడు నువ్వు చర్చిలలో పో డబ్బులు లేదే రాడు వాడు టెంపుల్ లెక్స్ పోండి డబ్బు లేనిదే వాడు నీకు తల మీద శట్టకోపం పెట్టడు ఎక్కడ చూసినా గానీ ప్రతి దశలో కరప్షనే మతంలో అంత కరప్షనే గవర్నమెంట్ సిస్టమ్ లో అడుగు కరప్షనే ఎవడు కెమెరాలు పెట్టి ఎవరు తీసిన ఇప్పుడు భయపడుతున్నారంట కొంతకాలం అయినా మళ్ళీ ఐదావిధా అయిపోతారు వాళ్ళు ఇప్పుడు తీసుకురే మళ్ళీ లంచం మళ్ళీ కొంతకాలం అంతే ప్రతి ఒక్కడు చెప్పరాశి నుంచి మొదలుకొని టాప్ డైరెక్టర్ వరకు అంత కరప్ట్ ప్రతి పొలిటీషియన్ కరప్టు బిజినెస్ మెన్ కరప్టు ట్యాక్సెస్ దెబ్బేస్తామంటారు కరెక్ట్గా ప్రాఫిట్స్ చూపించారు మొత్తం చెడిపోయింది లోకం అడుగు అడుగునే చెడిపోయింది మోసంతో కూడిన జీవితం అయినా కానీ మనం ఆయన కొరకు జీవించగలం ఖచ్చితంగా మనం ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించ మన హృదయాన్ని పరిశుద్ధంగా తయారు చేసుకోగలం బబులోని కాలంలో వాళ్ళు ఉన్నారట్లా బబులోను చాలా క్రూరులు కదా అయినా కానీ ధాన్యాలు అటువంటి క్రూరమైన దేశంలో ఉంటూ అపవిత్రత నుంచి దూరంగా ఉంటూ ప్రభు కొరకు జీవించింది అంత గొప్ప మినిస్టర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ కంట్రీస్ కి థర్డ్ మినిస్టర్ అయినా అయి ఉండి కూడా మూడు సార్లు దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నాడు తన స్నేహితులతో ఉపాసముండి ప్రార్థన చేసిండు కదా దర్శనం గురించి నిపుణులు కలిగిన దర్శనము అర్థం చెప్పాలంటే అంత కష్టంతో కూడింది అయిన గాని ఉపాసమున్నాడు రాజా దర్బార్లో ఉంటూ రాజా సింహాసనం మీద కూర్చోల్సిన వాడు అవన్నింటినీ తృనీకరించుకొని అటువంటి జీవితాన్ని ధృణీకరించుకొని సామాన్య మనిషిలాగా జీవిస్తూ ఆ రాజులు తినే ఆహారం నేను తినను అని తీర్మానించుకున్నాడు నేను నాన్ వెజ్ ముట్టను అని తీర్మానించుకున్నాడు నాకు షాక్ ఇస్తే చాలు అని తీర్మానించుకున్నారు నలుగురు మనం అనగలం క్రిస్టియన్ మ్యారేజెస్ పోతే తెలుస్తుంది ఎప్పుడు చూసినా కానీ మ్యారేజెస్ అన్యాయంగా ఉంటుంది అది ఎందుకంటే నేను నాకు అలవాటు ఇది క్రిస్టియన్ మ్యారేజెస్ అలా అసలు క్రిస్టియన్స్ గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడతలేదు ఆ మ్యారేజెస్ ఎట్టుంటే చెప్తున్నాను తెల్లవారి పోయి చూస్తే క్లీనింగ్ చేస్తే హాల్ సరెండర్ చేయాలి కదా తెల్లవారి క్లీన్ చేపి సరెండర్ చేయాలి హాల్ చూస్తే మొత్తం ఫ్లోర్ మీద అంతా ఎముకలే ఉంటాయి ఎన్నిసార్లు నేను గమనిస్తున్నా ఆ యూజ్డ్ ప్లేట్స్ పడేస్తారు కదా చిన్న పెద్ద పెద్ద బేసిన్స్లో అందులో అంతా అన్నము కూరలు అవే ఉంటాయి మిగిలిపెట్టినవి పెద్ద దేశం ఒకప్పుడు ఇది భయంకరమైన పేదరికంలో ఉన్న దేశం అయినా కానీ అంతగా మేము విడిచిపెట్టాలన్నా ఊహిస్తేనే నాకు ఒళ్ళు జల్దర్ ఇస్తూ పెద్ద పెద్ద డ్రమ్ములలో ప్రతిరోజు మీరు గమనిస్తారు తెల్లవారిపూట వాకింగ్కి పోతే నేను చూస్తా డ్రమ్ములు ఇంత పెద్ద పెద్ద డ్రమ్ముల వేస్ట్ ఫుడ్ అంటే అంతా తినేసిన మిగిలి కదా ఆ డ్రమ్ములు డ్రమ్ములు మూడు డ్రమ్ములు వేసుకుని పోతా ఉంటారు ఆటోలల్లా పోయి అక్కడ ఎక్కడో మూల పడేసి ఉంటారు అంతగా వేస్టేజ్ చేస్తారు మన దేశంలో సరే నేను వాటి గురించి ఎందుకు మాట్లాడుతున్నా మన వాక్యం ఎక్కడ పోతుంది వాళ్ళు రాజ దర్బార్లో ఉంటూ అంతపురంలో జీవిస్తూ కూడా శాకాహారానికి అలవాటు పడినరు ఎందుకంటే నాన్ వెజ్ తినడంలో తప్పలేదని నేను ఎన్నిసార్లు మీకు చెప్పిన కానీ నువ్వు లైన్ ఆఫ్ కంట్రోల్ పెట్టుకోవాలా నీ జీవితంలో లైన్ ఆఫ్ రెసిస్టెన్స్ పెట్టుకోవాలా ఆ జీవితానికి అలవాటు పడితే నువ్వు అలసిపోతావు ప్రార్థనలో సమయం గడపలేవు మోకాళ్ళు ఉండదు సౌలు జీవితం మీకు ఎన్నిసాలని గమన జ్ఞాపకం చేసినా ఇసల దేశంలో అటువంటి ఆజానుబాహుడు లేడని వాక్యం చెప్తాది బైబల్ అంత గంభీరంగా పొడుగు ఇసల దేశంలో అటువంటి అందగాడు ఎవ్వలేడు ఇస్రాయల్ దేశంలో అంత బలవంతుడు ఎవ్వరలేరు అటువంటి వాణ్ణి దేవుడు ఫస్ట్ రాజులాగా ఎన్నిపడుతుంది ఆ దేశం మీద కానీ గొలియాత్ అని అభిషేకం ఉండి పరిశుధాత్మ అభిషేకం ఉండి ఆ రోజులలో ప్రవక్తల శిష్యులతో పాటు కలిసి ప్రవచించిన రాజుల్లో రాజు అంత గొప్ప రాజు యుద్దంలో అమలేకులని చంపి తిరిగి వాడు అటువంటి గొప్ప రాజు ఫిలిస్తీన్ల అయిన గులియాత్తుని మీద యుద్దం ఇవ్వలేకపోయింది ఎందుకు అంటే ాగా తిండికి అలవాటు పడి రాజా భోగానికి అలవాటు పడి అంతకు ముందు గంటలు గంటలు ప్రార్థన చేసిన వాడు లేకపోతే పరశాత్మ అంత సున్నాసంగా దిగిరాదు ఎంత తీవ్రమైన ఆసక్తి ఉంటే దేవుని మీద పరసాత్మ దిగిరావాలా అటువంటి తీవ్రత ఎంత సాధుగల సమయలు అతన్ని చూడగానే నేను ఏర్పరచుకున్న రాజు ఇతనే అని దేవుడు తనకి స్వరం వినిపించడం సమయలతో తన తైలపు బుడ్డి తీసుకుని తన మీద తైలం పోసి అభిషేకించి దేవుని రాజుగా ఏర్పరచుకుంటున్నాడు నా గార్థమం పోయిందంటే అది కూడా దొరుకుతుంది నడు అని అతన్ని తీసుకోపోయి రాజుగా చేసినవాడు అటువంటి వాడు చివరికి దయ్యం పట్టినవాడు ఒకప్పుడు పరశుధాత్మ అభిషేకం పొందుకున్నవాడు రాజు కాక మునుపు సామాన్య మనిషిలాగున్నప్పుడు పరిశుధం పొందుకుని దేవుని అందరి ఎంతో ఆనందం ఉన్నవాడు రాజు అయినాక తన కాలాన్ని ముగించేటప్పటికి దయ్యం వచ్చి పిడించాడు చివరికి సూసైడ్ చేసుకుని తెచ్చిపోయి అంత కఠిన జీవితం ఎందుకంటే ఆ ఆడంబరమైన జీవితానికి అలవాటు పడితే క్రైస్తవ జీవితం జరుగుతుంది ప్రపంచంలో జరుగుతుంది ఎందుకు పాస్టర్స్ ప్రార్థన చేస్తలేరు దేవుడి నాతో ఈరోజు పొద్దున్న అదే మాట్లాడుతున్నాడు పాస్టర్స్ ప్రపంచంలో ప్రార్థనలు చేయడం మర్చిపోయారు ఎందుకంటే వాడికి అవకాశం లేదు వాడు సేవ చేసి ఫుల్ అలసిపోయి ఇంటికి పోతున్నాడు తింటున్నాడు పండుకుంటున్న పొద్దున్నేస్తున్నాడు లేట్ గా ఫిట్నెస్ లేదు వాడికి వాకింగ్ ఉండదు ఏముండదు మళ్ళీ ఎక్కడ పరిగెత్తుతున్నాడు కానీ వ్యక్తిగతంగా వాడు దేవుని సన్నిధిలో సమయం గడతలేడు అని దేవుడు మాట్లాడి మాట్లాడుతున్నాడు ఆల్మోస్ట్ నాకు ఒక రెండు మూడు వారాల నుంచి మాట్లాడుతుంది అది నాకు కూడా వర్తిస్తుంది కదా నువ్వు ఎంత అలిసిపోతా నువ్వు నేను దేవుని శైలిలో ఇక్కడ చర్చలో ఇక్కడ వాక్యం చెప్తున్నాను ఇది కూడా ప్రార్థననే కదా ఇక్కడ కూర్చొని ప్రార్థ అవి కానే కావు వ్యక్తిగతంగా నువ్వు నీ సొంత గృహంలో పోయిన ఒక రహస్య స్థలంలో కొంతసేపు దేవుని శైలిలో గడపాలా ప్రతి రోజు అది నీకు చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే దుష్టుడు నేను ప్రార్థన చేయనియాడు ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తావో నువ్వు సంపూర్ణంగా ఆయనకి సరెండర్ అయిపోతున్నావు సమర్పించుకుంటున్నావు సమర్పింపులేని జీవితం వృధా జీవితం సేవ జీవితంలో కూడా మరి ముఖ్యంగా ఎందుకు అటువంటి విషయాలు బయలుపరచండు ధాన్యలు నువ్వు బహుప్రీడవు అని ఎందుకు దేవుడు సాక్ష్యం ఒక సృష్టికర్త ఒక మనిషి కొరకు క్రిందికి దిగొచ్చి నువ్వు నాకెంతో బహుప్రీడవు అని చెప్పడం అనేది చాలా అసర్యరమైంది నాకు ఆ తపన ఉంది ఆ తనలో ఒకరోజు ప్రభు నన్నని నాకు ఆసక్తి బట్ మనం అందరం అటువంటి ఆసక్తి దాని లాంటి వాడు పొందుకున్నప్పుడు మనం కూడా పొందుకోగలం ఎందుకంటే దానియాలా బిజీ మనం లేం ఈ లోకంలో అయినా హండ్రెడ్ అండ్ సెవెంటీ అడ్వైజర్ ఆ రోజులలో సెవెన్ హండ్రెడ్ సిక్స్ కింద జరిగిన మాట చెప్తాను నేను అంటే టూ థౌజండ్ జరిగిన విషయాలు అవన్నీ అంత గొప్ప బిజీ షెడ్యూల్స్ లో ఉండి కూడా అంతపురంలో అన్ని వసతులు అవన్నీ పరిస్థితులు అన్ని అని రాజుకి ప్రతిరోజు రిపోర్ట్ చేసేవాడు అటువంటి వాడు అయినా కానీ ప్రార్థనకి సమయం గడపగలిగింది ఉదయం మధ్యాహ్నము సాయంత్రం రోజుకి మూడు పూటలు ప్రార్థన చేసిండు దాని తర్వాత రాత్రి అంతా ఉపాసమున్నాడు ఆ దర్శనము నిపుక దిన సరి కళ భావాన్ని చెప్పడం కొరకు రాత్రి అంతా ఉపాసము ఆయన ఉండదే కాక శత్రఘ్నేశ అభ్యర్థిగా వాళ్ళందరితోని ఉపాసం అనిపించింది మన హృదయాలు మన జీవిత విధానాలు పరిశుద్ధంగా ఉండి ప్రార్థనలో గడపకపోతే మటుకు మనం దృష్టిలో ప్రియులాగా ఉండలేము ఏదో కాలం మనం అనుకుంటాం మనల్ని మనం సమర్థించుకుంటాం నేను ఏదో గొప్ప పని చేస్తున్నా ఇక్కడ నేను ఎదో నేను ఏదో ప్రయాసపడుతున్నా నువ్వు నీ ప్రయాసమంతా వృధా అయిపోతుంది రవ్వ నీ నామన ప్రవచించలేదా నీనామన్న రోగులను స్వస్థపరచలేదా నీనామన దయం వెళ్ళగొట్టలేదా అని ఒక గుంపట్టదంట చివరి కాలంలో ఆయన వచ్చే టైంకి తీర్పు దిన వాళ్ళంటారు మీరు ఎవరో నాకు తెలియదు ఎందుకంటే మీరు అక్రమం చేశారు మీరు ఏదో చేస్తున్నారు మీ పని మీరు చేసుకున్నారు నా దగ్గర మీరు ఎప్పుడు రాలేదు మీరు ఎవరో నాకు తెలియదు నేను మిమ్మల్ని గుర్తించాను నా ముద్ర మీ మీద లేదు నా సీలింగ్ మీ మీద లేదు అనేసి ఆయన వాళ్ళని తుంగికేస్తాడు వీళ్ళని కటిగా చీకట్లో పడేసండి అని ఆజ్ఞాపిస్తాడు దూతలకి కాబట్టి సేవకులు అంతగా ప్రయాసపడి నరకానికి పోతేమని అర్థం ఉందా దుఃఖకరమైన జీవితం కదా కాబట్టి హగ్గయి వాక్యాలు ధ్యానిస్తుంటే ఈ విషయాలు మన జ్ఞాపకంకొస్తాయి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ మనుషులు తీర్మానించుకున్నారు బబుల నుంచి బయటకు వచ్చి మేము దేవుని కొరకు ఆశ కలిగిన వాళ్ళము దేవుని మందిరాన్ని తిరిగి మరమ్మత్తు చేస్తాం పడిపోయిన రాళ్లు తిరిగి లేచి కడతాం మంచి కడతాం అనేసి తీర్మానించుకున్న వాళ్ళు వచ్చి ఏం చేసిండ్రు మందిరం కట్టడం మానేసి వాళ్ళ సొంత గృహాలు కట్టుకున్నారు మొదట పాయింట్ అప్పుడు దేవుడు మాట్లాడి మొదటి ప్రవచనం అది దాని తర్వాత ఏం చేసిండ్రు దాని తర్వాత బుద్ది తెచ్చుకొని తిరిగి మందిరం కట్టిరు మందిరం కట్టినాక కొంతకాలంకి ఏమైంది ఆ మందిరం వచ్చి కొంచెం పైకి రిలీజ్ అయినాక వృద్ధులు ఏడవడం మనం చూసినాం గత రెండు వారాల నుంచి అదే చూసినాం మనం వృద్ధులు ఏడుస్తున్నారు ఎందుకంటే వృద్ధులు అరవై సంవత్సరాల క్రితము సులమును కటించిన ఆ మందిరాన్ని చూసి ఇంతగా గంభీరంగా కట్టబడిన మందిరము ఏం స్థితి ఆ బంగార రేకు పొదిగింపబడ్డ ఆ మందిరం ఈరోజు లేదే మనం ఏ పాటిది కడుతున్నాం అని వాళ్ళు ఏడ్చిరట ఆ ఏడ్చే బుద్ధి గురించి మనము అటుపోయిన వారం గణించినాం ఎప్పుడు కూడా ఒక ఏడ్చే గుంపు ఉంటది మన మధ్యలో మనతో పాటే ఉంటుంది ఎందుకంటే వాళ్ళ తీర్మానం ఆ రీతిగా ఉంది వాళ్ళ అరీతిగా తీర్మానించుకుని వాళ్ళ జీవితాలు ఏడ్చే తీర్యం మనం ప్రతిక్షణం ప్రభునందు సంతోషించాలా అని తీర్మానించుకున్నాం మన దగ్గర కలిమి ఉన్నా లేమి ఉన్నా ఏమి లేకున్నా ఆయన ఎందుకు సంతోషించడానికి మనం తీర్మానించుకున్నాం ఏమున్నా ఏమి లేకున్నా ప్రతి క్షణం ఆయన గంభీర ధ్వనులతో స్తుంచి గనపరచాలా అని మనం తీర్మానించుకున్నాం కానీ ఎప్పుడైతే చిన్న గుంపు ఏడ్చిన పెద్ద గుంపు గంభీర ద్వన ధ్వనులతో స్తుంచిన ఆ చిన్న గుంపు ఏడుస్తుంటే ఎప్పటికైనా గాని ఆనందించడం పోయి వాళ్ళు ఎందుకు ఏడుస్తుండ్రు అని వాళ్ళ మైండ్ అటు దిక్కు వెళ్ళిపోతారు దాంతో ఏమవుతుందంటే ఎంతగా గొప్ప వ్యక్తులు ఆనందిస్తున్నా గానీ వాళ్ళ దుఃఖాన్ని చూసి వాళ్ళ ఆనందం మర్చిపోతారు దుఃఖానికి పవర్ అది దుఃఖం చాలా పవర్ఫుల్ అది అది ఒకసారి పట్టుకుందంటే నేను మొత్తం కనుక అందుకే బైబిల్ ఉందంటే మీరు దుఃఖపడొద్దంది ఎందుకంటే దుఃఖపడితే నీ బ్రెయిన్లో కెమికల్ రియాక్షన్స్ చాలా అవుతాయి ఆ బాడీలో ఆ హార్మోన్స్ అన్ని తారుమారైపోయి రకరకాల రోగాలు వస్తాయి అవి డాక్టర్స్ కూడా అంతు పట్టావు అందుకే ప్రసంగి ఈ విషయాలు మనకు చెప్తాడు మీ శరాన్ని గాయపరచుకోవద్దంటాడు ఉపాసనకు సంబంధించింది నీ శరాన్ని గాయపరి నీ శీ శరాన్ని గాయపరిచినంతగా ఉపాసము నాకు ఇష్టమా అంటాడు నువ్వు తినకుండా నీ మొహాన్ని ఇలా చేసుకుని దుఃఖంలో ఉంటూ ఉండడం నాకు ఇష్టమా నేను అటువంటి ఉపాసం ఎప్పుడూ ఏర్పరచుకోలేదు అంటాడు ఉపాసము తిండికి సంబంధించింది కాదంటాడు కానీ లోకమంతా ఉపాసం అంటే తిండి మాని ఉండడమే అనుకుంటారు కాబట్టి అది మతపరమైన జీవితం సరే కొంతమంది ఉపాసం ఉంటే నేను వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడతలేదు ఉపాసం నువ్వు నీ జీవితాన్ని ధృణీకరించుకొని ఆయన సన్నిధిలో ఎక్కువగా నీ మనసుని ఆయన మీద కేంద్రీకరించుకుంటున్నావు అది మంచిదే ఉండొచ్చు కానీ అసలైన ఉపాసం మన నువ్వు మర్చిపోతున్నావు అసలైన ఉపాసం ఏంది వీధులను కనికరించడము చెరసలలో ఉన్న వాడిని దర్శించడము ఎవరికైతే కష్టాలున్నాయో వాటిని కష్టాలని ఆదుకోవడం అదే అసలైన ఉపాసం అని ప్రభు చెప్పింది అవన్నీ ఎప్పుడో మర్చిపోయినాం క్రైస్తవ జీవితంలో ఉండి సత్యాలు తెలిసి కూడా వాటిని మనం మర్చిపోయినాం కాబట్టి మనం ఏరితిగా క్రైస్తవులం అనుల కంటే అధమానం ఇసాల్పాయులు ఉండి అనులుగా మారింది అబ్రాహ్మ అనుడిగా ఉన్నప్పుడు దేవుడు అతని యూదులుగా మార్చుకున్నాడు కానీ ఎప్పుడైతే వాళ్ళు క్రమేణా దేవునికి అవిధేత చూపించడరో వాళ్ళు జూదులుగా ఉండి అనులుగా మారిపోయారు క్రైస్తవ జీవితం కూడా అంతే వాళ్ళని రక్షణ అనుభవంలోకి వచ్చినాక నువ్వు క్రైస్తవై ఉండి ఆయన వెంబడిస్తున్నావు కాబట్టి అసలు బైబులే క్రైస్తవులు ఎక్కడ లేదు ఈ రోజు వాళ్ళు మనుషులు పెట్టుకున్నారా పేరు అది కానీ ప్రభువుని వెంబడిస్తున్నాను తీర్మానించుకొని నువ్వు ఆయన వాక్యాన్ని విరుద్ధం కూడా నువ్వు అన్ని అయిపోయినట్టే మళ్ళీ నీ పాత జీవితాన్ని వెళ్లిపోయినట్లే కాబట్టి అటువంటి స్థితిలో ఉన్నప్పుడు చాలా కష్టం తీర్మానించుకొని ఆయన కొరకు నేను రోషం కలిగి సేవ చేస్తా అని వీళ్ళందరూ బయటకు వచ్చి వీళ్ళు చేసిన పని అదే మనం పోవరం చేసినాము వృద్ధులు ఏడవడం అప్పుడున్న మందిరం ఏంది ఇప్పుడున్న మందిరం ఏంది అప్పుడున్న మందిరం వైభవాన్ని చూస్తే గంభీరంగా ఉండేది ఇప్పుడున్న మందిరం ఏంది రాళ్ళు రప్పలు అనే విషయాన్ని జ్ఞాపకం చేసినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అదే మనము రెండవ అధ్యాయము నాలుగవ వర్షంలో దేవుడు మాట్లాడుతున్నాడు జరుబాబులు ధైర్యం తెచ్చుకున్నాము ప్రధాన యాచకుడ యహో జాదాకు కుమారుడైన యహో శివ ధైర్యం తెచ్చుకున్నాము దేశంలోనున్న ధైర్యం తెచ్చుకోను మూడు క్రైస్త గుంపులు ఇవి ఆరో వర్షంలో దేవుడు తన యొక్క కోపాన్ని చూపిస్తున్నాడు మరోసారి మూడవ వర్షం చూడండి పూర్వకాలం ఈ మందిరంకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా అతి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది దానితో ఇది ఎద్దునకు పోలినది కాదని తోచుచున్నది కదా ఆయన యహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఏమని ఆజ్ఞండి ఆరో వచ్చనంలో ఇంకా కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను కంపింపజేతును దేవుడు ఆజ్ఞాడు ఇంకోసారి సృష్టిని కంపించేయబోతున్నాడు సరే కంపించే భూకంపం అంటే అర్థమైతది ఆకాశం ని కంపించడం ఏంటి అంటే ఆకాశం మీద వింతలు జరుగుతాయి అన్న విషయం అంటే ఇప్పుడు మీరు బాగా తీసుకోవాలి మనకి ప్రతిసారి పాతవి గతిష్ట సమస్తం కృతమైన అంటే ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాల ఇవి ఆకాశాన్ని కంపించడం అంటే మొత్తం ఆకాశం షేక్ ఏం కాదు సూచనలు జరుగుతూ ఉంటాయి ఆకాశంలో వింతలు జరుగుతూ ఉంటాయి అని మీరు భయపడకుండా హెచ్చరించండి మత్సవర్ తిరునా ఉదయంలో ఆకాశం మీద అన్ని వింతలు జరుగుతూ ఉంటాయి కామెట్లు రాబోతున్నాయి భూమిని కొట్టబోతున్నాయి ఇప్పటికొస్తూ ఉంటాయి ఆస్ట్రాయిడ్స్ కామెట్స్ వాటి ముక్కలు భూమి మీద పడతా ఉంటాయి అవన్నీ వింత వింతగా ఉంటాయి కొన్నిసార్లు మొత్తం ఆకాశం మీద అంతా ఆటంబాంలు పలిగినట్టు పగులుతూ ఉంటాయి అవన్నీ ఆ కామెట్స్ వాటి ముక్కలు ఆస్ట్రాయిడ్స్ అన్ని గాలిలోకి వచ్చేస్తూ ఉంటాయి వచ్చేసేటప్పటికీ దేవుడు ఈ ప్లానెట్ అర్త్ చుట్టూ ఒక ప్రొటెక్షన్ పెట్టిండు అట్మాస్ఫియర్లో ఆ ప్రొటెక్షన్ ఏంటంటే వేరే నక్ష వేరే గ్రహాల నుంచి లేక వేరే స్పేస్ నుంచి ఏమైనా మన ప్లానెట్లోకి వస్తే అవి అట్మాస్ఫియర్లకు రాకముందే కాల్చిపోతాయి కాలిపోతాయి అట్లా పెట్టిండు దేవుడు ఏ సైంటిస్ట్ అడిగినా ఎవరు చెప్పలేడు ఎందుకు పెట్టిండడు ఎట్ ఎట్లా క్రియేట్ అయిందో ఎవరు చెప్పలేరు వేరే ప్లానెట్స్లో పోయి బొడ పడతాయి కానీ ఈ భూమి మీద మట్టుకు ఆకాశం నుంచి ఏమి కూడా రాలేవు వచ్చినా ఆ అట్మాస్ఫియర్లకు రాకముందే అవి మొత్తం కాలిపోతాయి బురదైపోతాయి అట్లా పెట్టింది దేవుడు కాబట్టి సృష్టి ఆయన ఎంత జాగ్రత్తగా దీన్ని సృష్టించింది అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి ఖచ్చితంగా దేవుని హస్తము ఈ దీని మీద ఉంది ఎందుకంటే మన కొరకు తన బిల్ల కొరకు ఆ రీతిగా ప్రొటెక్షన్ చేసింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కానీ ఆయన ఏమంటుండంటే ఇంకొక వారు నేను భూమిని కంపజేయబోతున్నాను అన్న విషయాన్ని హెబుల్ రాష్ట్ర పత్రిక పైణా దేవుల జ్ఞాపకం చేస్తాడు సరే ఈ వాక్యం అర్థం కావాలంటే ఇంకొక మారు అంటే ఇంతకుముందు చేశాడు అంతే కదా ఇంకొక మార్ అంటే ఆల్రెడీ ఇంతకు ముందు చేసిండి అని అర్థం ఇంకొక మారు అంటే సెకండ్ టైం నేను భూమిని కంపించబోతున్నాంటే ఇంతకుముందు ఎక్కడ చేశాడు కృష్ణ కూడా అర్థండి మిమ్మల్ని ఆ ఇంకొక మార్ అంటే అంటే ఇంకొకసారి మన భాషలో చెప్పాలంటే ఇంకొకసారి అంటే ఇంకొక మార్ అంటే ఇంతకు ముందు కదా ఇంతకు భూమి ఎక్కడ కంపించింది అప్పుడు మనకి సీనాయ పర్వతం మీద జ్ఞాపకం వస్తుంది మోసే సీనాయ పర్వతం మీద ఉన్నప్పుడు భూమి కంపించింది కదా మొత్తం దద్దరిల్లిపోయింది ప్రపంచమాలు ఆకాశం మీద శబ్దాలు వినిపించినాయి మోసే ఆ యొక్క పర్వతం మీద ఊర్ములతో దూరములతో శబ్దాలు వినిపించినాయి మనుషులందరూ గజ గజ ఉనికి భయపడిపోయారు సరే అవి కాకుండా అనేక సార్లు మనం భూమి కంపించడం చూస్తాం చరిత్రలో యుద్దాల కాలంలో భూమి కంపించడము ఆకాను విషయంగా జ్ఞానిస్తాం మనం ఆకాను దొంగలించినప్పుడు ఏమైంది ఎరుకోపట్నంలోకి పోయి తన కుటుంబము భూమి బదలై విడిపోయింది వాళ్ళ కుటుంబాన్ని మింగేసింది భూమి అట్లా అనేక మార్లు మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ ప్రకృతి సహజంగా జరిగినాయి కానీ మనకు దేవుడు చూపించింది ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు యుగ సమాప్తిలో జరిగేవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు కానీ ఆత్మీయమైన చిహ్నాలు జరిగినప్పుడు అవి ప్రకృతి సహజంగా మారుతా ఉంటాయి అంటే ఉదాహరణకి గుంపులు గుంపులు ఆత్మీయపరమైనవి కానీ నిజంగా చేస్తే నిజంగా కనిపిస్తాయి అంటే పాత నిబంధన కాలంలో శారీరకంగా స్వాభావికంగా కనిపించిన అన్ని కృత నిబంధన కష్టపడి అన్ని ఆత్మీయంగా మారిపోతాయి ఆత్మీయంగా మారిన అన్ని ప్రకృతి సహజంగా కనిపిస్తూ ఉంటాయి అది అసలకరమేది కానీ దురదృష్టం ఏంటంటే క్రైస్తవులు పాత నిబంధన కాలంలో ఉన్న ప్రకృతి పరమైన విషయాలు కృత నిబంధన కాలంలో కూడా ప్రకృతి చూస్తుంటారు అందుకు వాళ్ళు సత్యాన్ని మర్చిపోతున్నారు అందుకు వాళ్ళు సత్యాన్ని గ్రహించలేని చెప్తున్నారు ఈ గది వారికి గురుతనం వాళ్ళ కండ్లకు ఆ పొరలు ఉన్నాయి ఆ రీతిగా శారీరమైన పొరలు కాబట్టి వాళ్ళు దాంట్లోకి వెళ్లే ఈ లోకాన్ని చూస్తుంటారు మనం అట్లా చూడడానికి మనం ఆత్మ హృదయంతో చూడాలి ఇవన్నీ దేనికి సంబంధించిన విషయాలు ఇంకొక మోడప్పుడు హెబ్బుల్ రాష్ట్ర పత్రిక అధ్యాయం చూడండి ఒకసారి హెబుల్ రాష్ట పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై చూడండి హెబ్యుల రాష్ట్ర పత్రిక పన్నెండవ చూడండి అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసాను అంటే ఆయన స్వరం ఆ రీతి ఆయన మాట్లాడితే భూమి గందర్వలం అయిపోతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇప్పుడు అంటే అప్పుడంటే జరిగింది అది ఆ సీనాయ పర్వతమే జరిగింది ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశం ను కూడా కంపింపజేతును అని మాట ఇచ్చి ఉన్నాడు అంటే అది వాగ్దానం అది పౌలు హెడ్ రాష్ట్ర పత్రికలో హగ్గై ప్రవశ ని జ్ఞాపకం మీరు చెప్పండి అది నెరవేరిందా నెరవేరబోతుందా పౌలు కాలానికి హాగా కాలానికి దగ్గర దగ్గర ఏడు వందల తేడా పౌలు ఏమంటున్నాడు అంటే హగ్గై ప్రవచనము పన్నెండవ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నా నేను మీకు ఏమని అంటున్నాడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే గాక ఆకాశమును కూడా కంబింప చేతు అంటే హగ్గై ప్రవచనం నెరవేరిందా లేదా నెరవేరలే ఇప్పుడు నెరవేరాల మన కాలంలో అదే పావులు జ్ఞాపకం చేస్తు పౌలు రెండు వేల సంవత్సరాల క్రితం జ్ఞాపకం చేసినాడు అంటే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ క్రితం జరిగిన వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రవచనాన్ని అది పర్ఫెక్ట్ టైమింగ్ చూడండి మన కాలంలో నాకు ఇవన్నీ విషయాలు ఇప్పుడు అర్థమవుతున్నాయి ఆకాశం కంపింపడం అంటే పెద్ద కామెంట్ కొట్టబోతుంది భూమిని సెప్టెంబర్లో అని మనకు చూపిస్తుంది అదొక చిహ్నం అది శారీరకమైనది కానీ ఆత్మ ఏమైంది అంటే ఈ నాలుగు గుంపుల గురించి మనకి ఇక్కడ చూపిస్తాను చూడండి మనసారి నేను ఇంకొక కొంతకాలము ఇంకొక మారు ఆకాశంను భూమిని సముద్రంను నేలను కంపింపజేతున్నాను నాలుగున్నాయా ఉన్నాయా నాలుగు ఆకాశము భూమి సముద్రము నేల నాలుగు గుంపులవి బాగా అర్థం చేసుకోవాలా నాలుగు ఉదాహరణకి భూమి ఏంది నేల ఏంది భూమికి నేల తేడా లేదా ఉందా నేల అంటే అదే కదా భూమి ఉంటే అదే కదా మళ్ళీ ఎందుకు అక్కడ విశదీకరించింది అక్కడ ఇంకొకటి చూడండి ఇంకా కొంతకాలం ఆ వాక్యాన్ని కూడా మనం గణించం ఇంకా కొంతకాలము ఇంకొక మారు అంటే కొంతకాలం తర్వాత ఇంకొకసారి అది జరగబోతుంది సీనాయపర్వతం మీద కాలంలో మోసే కాలంలో జరిగినది ఇంకా కొంతకాలం తర్వాత ఆ వాక్యం ఆరంభమైతుంది ఇంకా కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపించను ఇవన్నీ చిహ్నపరమైనవి మనకి సర్పములు తేళ్లు గొప్పజనము జ్ఞాపకానికి వస్తాయి ఇవన్నీ ఎన్నిసార్లు నేను మీకు చూపించిన ఆకాశంలో మూడు రకాల సారీ ఉదాహరణకి సర్పములు తేళ్లు గొప్ప జనం దేనికి పక్షులు గొప్పజనం సాదృశ్యం తర్వాత పొడుచుకొని తినేవాటిని ఏమంటారు రాబందులు గద్దలు కాకులు ఇవన్నీ తేళ్లకు సాదృశ్యం మీరు చెప్పండి సరిపోదు సాదృశ్యం అట్లనే నీళ్ళలో సముద్రంలో మీరు పౌలు జ్ఞాపకం చేస్తారు కొరిక రాష్ట్ర వల వేసినప్పుడు వల దరికి తీసుకొచ్చినప్పుడు అందులో రకరకాల సముద్ర జీవరాశులు పడతాయి అందులో ఏమేమి ఉంటాయి ఆయన జ్ఞాపకం చేస్తాడు అక్కడ అన్ని రకాల ఆయన చూపిస్తాడు అక్కడ నాలుగు రకాల జీవరాశులనేసి దాని తర్వాత ఈ సృష్టిలో మాంసము అన్ని ఒకటే రకమైన మాంసం కాదని అక్కడ చెప్తాడు వాక్యం పక్షి మాంసం వేరే పశు మాంసం వేరే చేప మాంసం వేరే అని అని చెప్తాడు విశదీకరిస్తాడు మాంసం గురించి ఎందుకు ఇద్దరు విశదీకరించాలా అది నాన్ వెజ్ ఫుడ్ కి సంబంధించింది కాదు కదా వాక్యం ప్రకృతి సాధ్యంగా ఇవన్నీ చూసి క్రైస్తలు ఉంటే ఏదైనా తినొచ్చు కానీ రాసిపెట్టిగా బైబిల్ అంటాడు ఎక్కడ రాయలేదు ఏదైనా తినొచ్చు నాతో చాలా మంది సవాల్ చేస్తారు ఏమైనా తినొచ్చు కదా అన్ని పవిత్రం పరిశుత పరిశుధపరచబడినాయి కదా అంటే నువ్వు వాక్యాన్ని తారుమారు చేసుకుంటున్నావు అంతే తేడా మొదట తినొద్దు అన్నవాడు రెండోసారి తినట్టడా చెప్పండి మీరే ఫస్ట్ ఇవి తినద్దు ఇవి తినద్దు ఇవి తినద్దు అని చెప్పి సెకండ్ టైం వచ్చినప్పుడు ఏం పర్లేదు తినండి అంటే ఆయన ఇచ్చిన ఆగ్య ఫస్ట్ ఆగ్య తారుమారైనట్ట అంటే ఆయన స్టెబిలిటీ ఆయన మీద ఆయనలో ఆ డిపెండెబిలిటీ లేదన్నట్టుగా ఆయన మాట నమ్మచ్చా లేదా అనుమానం వస్తా లేదా కాబట్టి దేవుని మీద మనకు అనుమానం వస్తుందా ఆయన మొదట చెప్పి తర్వాత వద్దంటడా కూడా నాడు ఎందుకంటే నువ్వు ప్రకృతి సహజంగా ఉన్నావు కాబట్టి ఆత్మీయ విషయాలను నువ్వు మనస్కరించలేని స్థితులు ఉన్నావు ఈరోజు మతపరమైన జీవితం దానికి సంబంధించింది కదా కాబట్టింకా కొంతకాలము అంటే కొంతకాలం తర్వాత ఇది నెరవేరబోతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మోస కాలంలో నెరవేరినాక ఇంకా కొంతకాలం హగ్గై కాలంలో నెరవేరలే కానీ హగ్గై ప్రవచన కాలం ప్రవచించింది మన కాలం సంబంధించి అన్న విషయాలు అందుకే చిన్న పర్వతాలకు సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తున్నాం కొంతకాలం నుంచి మన కాలంలో ఇవన్నీ నెరవేరుతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి హెబ్రిల్ ఈ వాక్యాన్ని మనం దీర్ఘంగా ధ్యానిస్తే ఆ విషయాలు మనకి ఇంకా బాగా చూడండి ఇంకొకసారి ఇరవై ఏడవ ఇంకొకసారి అను మాట చలింప చేయబడనివి నిలకడగా ఉండు నిమితము అవి సృష్టించబడినవన్నట్టు చలించ చలింప చేయబడినవని బొత్తిగా తీసి వేయబడినని అర్థం ఇచ్చినది అంటే ఆల్రెడీ ఒక మారు దెబ్బదైనవి మిగిలిపోయిన వాటిని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఆల్రెడీ వాళ్ళు దెబ్బతిన్న వాళ్ళు ఒక గతం గడిచిపోయింది ఇది రెండో మారు జరిగేది అంటే మిగిలినవి అంటున్నాడు చూడండి అను అన్నమాట చలింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టించబడినట్టు చలింప చేయబడనివి బొత్తిగా తీసివేయబడనని అర్థమిచ్చున్నది దీనికి సంబంధించిన విషయం బాగా అర్థం చూడండి దేవుడి ఈ సృష్టిని మరోసారి షేక్ చేయబోతున్న ఇంగ్లీష్ అట్లనే వన్స్ మోర్ ఐఎమ్ గో టు షేక్ అని అంటే దీన్ని కంపెంప చేయబోతున్నాడు షేక్ అంటే మొత్తం షేక్ అయిపోతుంది దృష్టి ఎంత అని చెప్తున్నాడు కానీ ఆత్మీయృష్టవన్ని మతపరమైన జీవితంలో వాళ్ళందరూ చలింపడబోతున్నారు వాళ్ళందరినీ షేక్ చేయబోతున్నాడు ఇంకో విషయం అర్థం చేసుకోలేదు నువ్వు నిజంగా ఆయనలో కట్టబడ్డవా చూడండి ఒక వాక్యం అది మీకు అర్థమైతుంది ఇప్పుడు యషయ ఇరవై అధ్యాయం ఇరవై అధ్యాయం మొదటి వస్త్రం చూడండి ఒకసారి యహోవా దేశంను వట్టిదిగా చేపకం చేస్తున్నాడు ఆయన దాన్ని పాడుగా చేసి కల్లోల పరుచుచున్నాడు అంటే మొత్తం కలోలం కాబోతుంది అల్లతల్లో కదా కలోలం కాబోతుంది దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు ప్రజలకు కలిగినట్లు యాచకులకును కలుగును ఎందుకో మీకు అర్థం చేసుకోండి యాచకులు కూడా సామాన్య మనుషుల లాగానే వాళ్ళు ప్రభులు చూపించాల్సింది పోయి వాళ్ళు కూడా లోకాతీతంగా జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును అంటే ఏ భేదం లేదు అందరు పాపం చేసిన వాళ్ళు ఈ లోకంలో అందరు చెడిపోయిన వాళ్ళు దాసులకు కలిగినట్లు వారి యజమాను రాండ్లకు కొనువారికి కలిగినట్లు అమ్మవారికి కలుగును అంటే మోసం అంతా అమ్మే వాళ్ళు మోసగాండ్లు అన్న విషయం అప్పిచ్చేవారికి కలిగినట్లు అప్పు పుచ్చుకున్న కలుగును వడ్డీకిచ్చేవారికి కలిగినట్లు వడ్డీకి తీసుకున్న కలుగును ఈ విషయం మీకు ఎన్నిసార్లు చూపించిన కనియా తిరిగి తిరిగి చూపించిన అవసరం లేదు బైబుల్లో వడ్డీకి ఇవ్వడము వడ్డీకి తీసుకోవడం అనేది పాపం ఇక్కడ ఉంది వాక్యం కానీ ప్రపంచమంతటా ఫస్ట్ వడ్డీకి ఇచ్చింది వడ్డీకి తీసుకునేది క్రైస్తవులే పెద్ద బ్యాంక్స్ అంతా క్రైస్తవుల ప్రపంచంలో గ్రేట్ బ్యాంక్స్ రిచ్ బ్యాంక్స్ రిచ్ బిజినెస్ అంతా వాళ్లే వాళ్లే వడ్డీకి ఇస్తారు వాళ్లే వడ్డీకి తీసుకుంటారు అది ఎవరి నుంచి అంటే ఇసల్ పైల నుంచి ప్రపంచంలో ఫస్ట్ వడ్డీకి ఇచ్చింది ఇసల్ పై సంవత్సరాల నుంచి వాళ్ళు మొత్తం ప్రపంచం చెదిరిపోయి ఎక్కడున్నా కాని వాళ్ళు అప్పులు ఇచ్చడంలాగా తయారంటే మన దేశంలో మారవడాలంటాం కదా మారవల జరిగిపోతే తాకట్లు పెట్టుకుని పైసలు ఇచ్చేటప్పుడు ఇస్సాయిల్ ప్రజలు యూదులు మారవడంలాగా జీవించారు ప్రపంచమంతట పక్కింటో పకింటోన్కి పైసలుంటే వీడు అవసరం ఉంటే వీడు ఎవరైనా తాకట్లు పెట్టి పైసలు ఇస్తాను వాడిని బంగారం ఏదో పెట్టుకుని వీడు పైసలు ఇచ్చేటవాడు అట్లా ఇస్యిల్ ప్రజలు అంటే లోకస్లకు అందరికీ అసహాయం తయారైంది ఎందుకంటే వీడు మా డబ్బంతా దోచుకుంటుండే ఎక్కడి నుంచో వచ్చి మా దేశాన్ని ఇండియన్స్ కూడా ఆశయపడతారు ప్రపంచంలో ఎందుకంటే వీడు ఎక్కడి నుంచి వచ్చి మా దేశాలకు వచ్చి మా ఉద్యోగాలు సంపాదించుకొని మా డబ్బులు సంపాదించుకొని మాకంటే గంభీరంగా ఐశ్వర్యవంచుడైపోయి మిమ్మల్ని మించి జీవిస్తున్నాం అనేసి వాళ్ళ కోపం అక్కడక్కడ చంపడము పొడవడం చూస్తూ ఉంటాం ఇండియన్స్ ఎందుకంటే ఇండియన్స్ అంటే ఆ స్టాయి ఆస్ట్రేలియాలో యునైటెడ్ స్టేట్స్లో ఇంగ్లాండ్లో ఎందుకంటే మనం ఆ రీతిగా జీవిస్తాం కానీ ఎవడు మన జీవితాలు మార్చలేరు ప్రభు తప్ప నీ హృదయం ఎప్పుడు మారదు ఆయన తప్ప ఎవ్వరి నువ్వు మార్చలేరు నువ్వు ఎన్ని మంచి పుస్తకాలు చదువు అది మారదు ఎందుకంటే ఈ పుస్తకాలు నిన్ను మార్చవు నీ అందరినీ నువ్వు కూడా కేవలం ప్రభు తప్ప ఎవరు నీ జీవితాన్ని మార్చలేదు చూడండి ఇంకో వాక్యం పదకొండవ వర్షంలో ఇదంతా భవిష్యత్తులో జరగబోయే వాటికి సంబంధించింది నిరాకరమైన పఠనము నిర్మలము చేయబడను ఎవరి నువ్వు ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది చూడు ఇళ్ళన్నీ మూతలు పడతాయి అనే విషయం జ్ఞాపకం చేస్తుండే సరే ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు నువ్వు అప్పులు నీ లోన్స్ కట్టుకోకపోతే ఏమైతుంది బ్యాంకు కూడా వచ్చి ఇంటికి తల లేస్తాడు ఆ కాలంలో మనం ఉండబోతున్నాం ద్రాక్షరసము లేదని పొలంలో జనులు కేకలు వేచున్నారు పొలం అంటే దేవుని సేవ దేవుని సంఘం ద్రాక్ష అంటే దేవుని యొక్క పరిశుధాత్మ పరుశాత్మ ఉండదు సంఘాలలో ఈరోజు ప్రపంచమంతట సంతోష అంతయు అస్తమించను ఎక్కడ కూడా సంతోషం ఉండదు ఆనందము లేదు పట్టణంలో పాడు మాత్రము శేషించను గుమ్మములు విరగొట్టబడెను నాకు నచ్చిన వాక్యం పదమూడవ వచనంలో చూడండి ఒలివ చెట్టును దులుపునప్పుడును రాక్షఫలముల కోత తీరిన తర్వాత పరిగే పళ్లను ఏరుకున్నప్పుడును జరుగునట్లుగా భూమి మధ్య జనలలో జరుగును ఇది అదొకటే హిన వాక్యము ఈ వాక్యాలన్నీ ఒకటే ప్రతి ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్న విషయాల ఇదే యుగ సమాప్తిలో దేవుని బిడ్డలు ఎట్లా జీవిస్తారు అన్న విషయాన్ని జ్ఞాపం దేవుని బిడ్డలు భయం పోయింది బొత్తిగా దేవుని బిడ్డలకి భయము భక్తి అసలు లేదన్న విషయాన్ని జ్ఞాపం చేసి నీకు భయం భక్తి ఉంటే ఇవన్నీ నీకు వర్తించవు నీకు నిజంగా భయం భక్తి ఉంటే ఉదాహరణకి ఇప్పుడు చిన్నప్పటి నుంచి దేవుని భయవక్తలా పెరిగిన పిల్లలు పెద్దగానే కూడా తప్పిపోరు ఇప్పుడు నేను నా ఎగ్జాంపుల్ నేను గొప్పగా నేను చిన్నగా ఉన్నప్పుడు కనీసము ఏడెనిమిది సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి దేవుని వాక్యాన్ని ధరించేవాడు ఒక మూలకు గుర్చొని రకరకాల పుస్తకాలు బైబిల్ అన్నీ వేసుకుని గంటలు గంటలు చదివించబడి నాకు అప్పటి నుంచి దేవుని ఆసక్తి నైన్టీన్ సెవెంటీ ఆ ప్రాంతంలో ఒక అంకుల్ నన్ను ఫెబ్రోన్ తీసుకెళ్లి అక్కడ నేను నా జీవితాన్ని ప్రభుకి సమర్పించుకున్న రక్షణ అనుభవం నాకు అక్కడ జరిగింది ఫిబ్రోన్ లో సెవెంటీ ఎయిట్ తర్వాత నేను అక్కడి నుంచి బయటకు ఆ రీతిగా కాలం చిన్నప్పటి నుంచి నువ్వు దేవుని భయభక్తుల లేకపోతే పెద్దగైనా చెత్తగా తయారవుతావు చిన్నప్పటి నుంచి ప్రార్థన జీవితంలో లేకపోతే దేవుని వాక్య ధ్యానంలో లేకపోతే పెద్దగైన చెడు అలవాట్లకి నువ్వు బానిసై అయిపోతావు తక్కిన యవ్వనసులు నేను చెడగొడతారు సునాయసంగా చెడిపోతావు నాకు కూడా అట్లాంటి అవకాశాలు చాలా కాలేజ్ డేస్ నుంచి కూడా చూస్తే ఫ్రెండ్స్ అందరూ పోదాం నాడు సికార్ పోదాం తాగుదాం తిందాం నేను ఎప్పుడు కూడా వాటికి బానే ఫ్రెండ్షిప్ కాంప్రమైజ్ కాలేదు సరే ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ కూడా ఇంపార్టెంట్ ఈ లోకంలో కానీ వాటితో ఫ్రెండ్షిప్ ఉన్నా కానీ వాని అలవాట్లకు నేను బానేసాగాలేదు మనం ఆ రీతిగా జీవించాల దానియలు క్షత్రగ్ మేష కబెధన వాళ్ళు అక్క అన్య దేశంలో ఒక ఫారెన్ ల్యాండ్ లో ఉంటూ రాజా అనుభవాలు సుఖానుభవాన్ని కూడా అనుభవించే అవకాశం ఉన్నాగాని వాటిని ధృవీకరించుకుని ప్రముఖులకు జీవించారు కాబట్టి వాళ్ళ వంతులో వాళ్ళు దావ తన దేవుడు అన్నాడు దానియాలు నీ వంతలో ఉంటావు అంటే నువ్వు బల నమ్మకమైన మంచి దాసంలాగా జీవించినవు నీ వంతలో ఉంటావు తీర్పు దినం నీ మీద తీర్పు ఏముండదు నీ వంతలో ఉంటావు అంటే నీకు రావాల్సిన ఫలం నీకు వస్తద్ది అన్న విషయాన్ని దేవుడు వాగ్దానం చేసిన అతనికి కాబట్టి చూడండి ఇంకో వాక్యం పదమూడవ వచనంలో పద్దెనిమిదవ తూములు పైకి తీయబడి ఉన్నవి భూమి పునాదులు కంపించున్నవి భూమి బొత్తిగా బద్దలైపోచున్నది కేవలము తులకలైపోచున్నదిగా దద్దరిల్చున్నది భూమి మత్తుని కేవలము తూలుచున్నది పాక ఇటు అటు ఊగుచున్నది దాని అపరాధము దానిమీద భారంగా ఉన్నది అది పడి ఇకను లేవదు సో ప్రపంచం అంతా జరిగే స్థితి ఇది భూమి ఎంత భయంకరంగా తయారైందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దాని అపరదము దాని మీద భారంగా ఉన్నది అది పడి ఇకను లేవదు ఎప్పటికీ లేవదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు భయంకరమైన వర్తమానము విని పారిపోవాడు గుంటలో పడును సరే నువ్వు ఎట్లా తప్పించుకోలేదు తప్పు చేసిన వాడు ఎట్లా శిక్ష నుంచి తప్పించుకోలేడు కాబట్టి మనము ఆయన కొరకు సమర్పించుకొని బాగా అర్థం చేసుకోండి ఆ ఒలివ చెట్టు దులిపినప్పుడు ఏం జరుగుతుందంట చూడండి పదమూడవ వర్షంలో ఒలివ చెట్టును దులిపినప్పుడు ఏం జరుగుతుంది పరిదయ్యాలేవా కాని హెబిల్ రాష్ట్ర వెళ్ళండి ఇప్పుడు ముప్పై ఎనిమిదవ వచ్చినాం అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినాం అందువలన ఇరవై ఎనిమిది సార్ ఇరవై ఎనిమిదిలో మనం నిశ్చలమైన రాజ్యం పొంది బాగా అర్థం చేసుకోండి నిశ్చలమైన రాజ్యం ఒలివ చెట్టు దేవుని రాజ్యానికి సాదృశ్యం ద్రాక్షట్టు దేవుని రాజానికి సాదృశ్యం ప్రతి చెట్టు దేవుని రాజానికి సాదృశ్యం ప్రతి వనము దేవుని రాజానికి సాదృశ్యం ప్రతి పొలము దేవుని రాజానికి సాదృశ్యం లేక దేవుని మందిరానికి సాదృశ్యం లేక దేవుని ప్రజలకు సాదృశ్యం ప్రతి చెట్టు దేవుని బిడ్డలకు సాదృశ్యం కానీ ఆ చెట్టుని షేక్ చేస్తే ఒలివ పండ్లు రాలిపోతాయి ద్రాక్ష చెట్టుని కొడితే తీగని రాలిపోతాయి నువ్వు బాగా వేసుకోవాలా ఎప్పుడు రాలిపోతావు నువ్వు ఎప్పుడు రాలిపోతావు నువ్వు ఆయనలో కట్టుబడ్డప్పుడు నువ్వు ఎప్పటికి రాలవు ఆ ఒలివ చెట్టుని షేక్ చేస్తే ఒలివ పండు ఎందుకు రాలాయి అవి స్థిరంగా లేవు కాబట్టి రాలతాయి స్థిరంగా ఉండే పండు అదే విషయాన్ని ఇక్కడ హిబ్రిల్ రాష్ట్రపత్రిక పౌలుక వాక్యం అర్థమైంది కాబట్టి ఈరోజు మనకి దేవుడు దాన్ని అందువలన మనం నిశ్చలమైన రాజ్యం పొందినాం అది చలించదు అది షేక్ కాదు అది ఎక్కడుంటది సీనాయి పర్వతం మీద షేక్ అయింది కింద అనుగుణాలతో షేక్ అయిపోయారు మోసకి ఏమేమి చెప్పండి నిశ్చలంగా ఉండడం లేదా శివను పరత్వం మీద మనం ఉంటే మనం కూడా నిశ్చలంగా ఉంటాం అదే కొన్ని సమాచారాల నుంచి మీకు చూపిస్తున్న వాక్యం ఎప్పుడైతే నువ్వు శివోను పర్వతం మీద జీవించాల ఆయన సన్నిధిలో అని తీర్మానించుకుంటావో ఆత్మలో నిజంగా శివోన పరత్వం శ్రేతాన్ని ఎక్కవు నువ్వు హిమాలయ మౌంటైన్ మీద ఎక్కి వాళ్ళందరూ నచ్చిపేరు మొన్న ఏ మౌంటైన్ మీద ఎక్కినా తుఫాన్ వచ్చినా కొట్టిపోయేవారు కొట్టుకుపోతూనే ఉంటారు అర్థకేక్స్ వచ్చినా ఏవి కూడా స్టేబుల్ గా కేవలం స్టేబిలిటీ ఎక్కడ ఉంటుంది నువ్వు ఆయనలో ఉంటేనే అది నీ తీర్మానం సంబంధించింది ఇది మతానికి సంబంధించింది కాదు అందుకే మనం ఎప్పుడూ కూడా మతం గురించి ఇక్కడ మాట్లాడడం ఎందుకంటే మనం మతం గారు బయటకు వచ్చేవాళ్ళం అందుకు ఇవి నీకు అర్థమవుతున్నాయి నువ్వు నిజంగా మతంలో ఉంటే ఈ వాకింగ్ కూడా నీకు అర్థం కాకపోయేది ఏదో ఆచారబద్ధంగా ధ్యానించుకుని ఏదో చేయాలి కదా అని నువ్వు చేసుకుని వెళ్ళిపోతున్నావు గానీ ఇటువంటి తీవ్రమైన ఆసక్తి నీకు ఎప్పటిక మతంలో ఉంటే మతంలో ఉండేది శారీరకమైన ఆసక్తి ఏదో చూపించుకోవాలి మనుషులకి నేను పరిశుద్ధంగా అని చూపించుకోవడం అది పనికిరాంది అది అది మనుషులు చూపించి నువ్వు మనుషులని మనుషులు మెప్పు పొందాలకు నువ్వు ప్రయాసపడుతున్నావు కానీ ప్రభుని నుంచి మెప్పు పొందాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అందువలన మనము నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందము చివరి వరకు ఆయన కృప కలిగి ఉండాలను ఇది విషయం చెప్తుం ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము ఎలాగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ఆ భయం అనకు ఉండాలి కదా నీకు చిన్న పంచి వాక్యం ఉంటే నువ్వు పెద్ద గనుక దోస్తులతో పోయి తాగు తదనాలు ఆడేస్తావా ఎప్పటి నీ సమయాన్ని అనిల పట్ల వ్యభిచారాల పట్ల నువ్వు చెడగొట్టుకోవు సమయాన్ని పోగొట్టుకోవు యవన కాలంలో అందరు ఎక్స్ప్లోర్ చేస్తుంటారు అట్లాంటి పిచ్చి పిచ్చి అన్ని మనం చేయమట్లా ఎందుకు చేయం యవన కాలంలో కూడా దానియుల వలె అంత గొప్ప మినిస్టర్ అయి ఉండి కూడా యవనస్తుడు ఎందుకు యవసేపు యవనస్తుడు కదా ఆయో ఫరో దగ్గర ఫరోజ్ సింహాసనం దగ్గర ఉన్నవాడు కదా వాళ్ళు ఆయన ఏరీతిగా జీవించి పరలోకానికి దేవునికి నేను పరలోకానికి ఇటువంటి పాపం ఏరీతిగా చేయాలన్నాడు పొత్తిపరు వారితోని నేను దేవునికి పరలోకానికి అంటే పరలోకం అంటే మీకు అర్థమైతుంది దేవుని సంఘం ఒకరోజు దేవుని సంఘంలో నా గురించి మాట్లాడతారు మనుషులు వాళ్ళకి నేను వ్యతిరేకంగా ఎట్లా తయారు నా గురించి ఎవరన్నా మంచిగా మాట్లాడగల ప్రయాసపడతాను ఒక్కసారి యోసేపు తప్పు చేసింటే ఏం జరిగండి పరలోకంలో అంటే దేవుని సన్నిధిలో ప్రజలు యోస గురించి మాట్లాడుతుండేనా మంచిగా దావీదు భార్య అయిన బాసెబనే కరెక్ట్ బత్సబ హిత్లు హిత్రాలు ఆయనే అన్య స్త్రీ చాలా చెత్త కదా ఒకసారి అతను అక్షలము రాజ్యాక అప్షలం రాజ్యాక ధాన్యాలు భయపడి తన సొంత కొడుకే తాన్ని చంపుతాడే మనిషి పిల్లల్ని తల్లులని అందరినీ తీసుకుని వెళ్లిపోతాడేనా దావీదు వెళ్తప్పుడు ఒక స్థలంకి వచ్చినప్పుడు నీళ్ళకి చాలా కష్టమైతది తాగడానికి అప్పుడు సైన్యాతిపదులతో అంటాడు నాకు ఎరసలేములో నుంచి ఒక గ్లాస్ నీళ్ళు దొరికితే ఎంత బాగుండును అనుకుంటారు అంటాడు అది వింటారు పక్కన సైనికులు అధికారులు విని మన రాజు ఎరుసలేము నీళ్లు తాగలని ఎంత ఆసక్తి పడుతుంది అనేసి ఆయనకు చెప్పకుండా పోయి నీళ్ళు తీసుకొస్తారు తీసుకొస్తారు నీళ్లు రాజుకి సంతోషపరచాలి ఆయనకి ఎంతో కోరిక ఉంది కేవలం ఎరచలేం లో పోయి నీళ్ళు తీసుకొని తాగాలనే కోరిక పట్టిందని తీసుకొస్తారు నీళ్లు ఎంతో కష్టపడి పోయి నీళ్లు ఈ నీళ్లు ఎదుగు నీళ్లు తీసుకొస్తామంటే దావిదరాజు ఆశ్చర్యపోతారు ఎట్లా తీసుకొచ్చారు మీరంటే మీ కోరిక తీర్చాల మేమెట తీసుకొస్తామని తీసుకొని తాగంటాడు అలా తాగబోయి మీరందరూ కష్టపడుతూ శ్రమనుభవిస్తుంటే నేను నా కోరికను తీర్చుకోవాలన్నా అనేసి నీళ్లు కింద అప్పుడే యాక్చండ్ నాకు అర్థమైంది వాక్యం అదే డైలాగు ఆ బిల్డింగ్ మీద ఉన్నప్పుడు అన్నింటిదైనా జీవితం చరిత్ర మొత్తం తారుమారేది కదా ఆత్మీయ జీవితంలో మన జీవితాలు అక్కడ ఉంటాయి ఒక అన్య స్త్రీ స్నానం చేస్తుంటే ఆ బిల్డింగ్ మీద రాజు విహార విహార ఏమంటే సాయంత్రం పూట మంచిగా చలగాలి బీల్చలని ఒక రాజు పోయి చలగాలి బీల్చలేసి మిదమిదికి ఎక్కడ ఏంది వాడు పని చేయాలి కదా రాజరికం చేయాలి కదా పరిపాలన సత్క్రమంగా చేయాలి కదా మిదమిదికి పోయి టైంపాస్ చేయడం ఏంది మతపరమైన జీవితంలో అట్లనే తరెత్తం మనం అందరం మనం అంతా విరవీగుతూ ఉంటాం నా మీద అభిషేకం ఉంది దేవుడు నన్ను స్పెషల్ గా ఏర్పరచుకోవడం నాకు నాకు అవి ఉన్నాయి ఇవున్నాయనేసి మనం విరవీగుతూ ఉంటాం ఆ అవకాశాన్ని వాడుకుంటాడు దుష్టుడు ఆ బత్సేమని చూసినప్పుడు ఆయన మాట నేను ఇటువంటి పాపము ప్రవ్వా పది ఆగిలలో ఒక ఆగ్ఞ ఉంది నీ పొరుగువాని దేనిని ఆశించకూడని ఉంది ఆ జ్ఞాపకం తీసుకునే వాక్యము తన పొరుగువాడే కదా ఉరియా ఉరియా భార్య తన పొరుగు కదా ఏ రీతిగా ఆశించగలడు పొరుగు వానిది ఆశించదని వాక్యం ఉంది వాళ్ళు అలా ఆశించడం వల్లనే కదా ఆయనలో దుష్టుడు దూరిండు దాని తర్వాత మొత్తం తన కుటుంబం అంతా చిన్నదిన అయిపోయింది కొడుకులు ఒకరినొకరు చంపుకోవడము ఎంత భయంకరంగా ఉంటుంది తన కుమార్తె చెరుపబడము ఎంత అన్యాయం ఉంటుంది వాళ్ళ చరిత్ర ధ్యానిస్తే అటువంటి దుఃఖంలో తన కాలాన్ని ముగించుకున్నాడు దావిధుడు అయినా కానీ దేవునికి ఎంతో ప్రియుడైన ఎందుకంటే పశ్చాత్తాపంతో కన్నీళ్లు వేడుస్తూ నేను చేసిన చాలా తప్పు నువ్వు నన్ను ఎంతగానో ఆశరించి పనికిరైన నన్ను తీసుకొచ్చి గొప్ప రాజుగా చేసినావు ఈ దేశం మీద అయినా కానీ నేను ఎంతగానో పాపం చేసిన ప్రభు అని కన్నీళ్లు విడుస్తూ ఉపాసం ఉంటే గోన పట్టలు కట్టుకుని బూడిదల అంతగా తగ్గించుకోండి గొప్ప రాజు అందుకు దేవునికి అత్తనంటే ఇష్టం దావి దావిద మీద దేవునికి అత్త ఆసక్తి కలిగింది కాబట్టి మనము ఏరితిగా జీవించాలా ఇవన్నీ మనకు లెసన్స్ కదా వారికి దృష్టాంతంలుగా జరిగి యుగాంతమందున్న మీకు బుద్ధి కలగడానికి కొరకే ఇవన్నీ రాయబడ్డాయి అందుకు నేను ఇవన్నీ దీర్ఘాధ్యనిస్తాను ఇవన్నీ గతంలో జరిగినాయి భవిష్యత్తులో తిరిగి రాబోతున్నాయి అందుకు దేవుడి భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయని మనం చూపిస్తుండే ఇది ఒక్కటి ద్వారా ఇంకా వేరే పుస్తకాలు ఏమి హెల్ప్ చేయవు ఎందుకంటే అవన్నీ మనుషుల ప్రేరేపణ వల్ల రాయబడ్డాయి ఇది దేవుని ప్రేరేపణ దేవుని ఆత్మ ప్రేరేపణ రాబడ్డది కాబట్టి ఇవన్నీ నెరవేరుతున్నాయి కాబట్టి నువ్వు చెల్లించకుండా తీర్మానించుకో సరే నేను హగ్గయ్యి పుస్తకం ఈరోజు ముగించలేని నాకు తెలుసు ఎందుకంటే మన మినిసార్లు ముగించుకోవాలనుకుంటున్నా అది కాని పని అది ఆయన తన క్రమం చొప్పున తన సమయం చొప్పుననే దాన్ని ముగించాలా అదే నేను అర్థం చేసుకున్నాను ఈరోజు కాబట్టి మనము చలించము ఎందుకంటే నిత్యము గొరఫెలతో పాటు సేవన పరత్వం మీద మనం నివసించే వాళ్ళం మనం చలించం కింద అంతా చెలిస్తూ ఉంటుంది లోకంలో ఈ లోకంలో అంటే ఈ లోకానికి సంబంధించిన వాళ్ళంతా చెలిస్తూ ఉంటారు మనం ఈ లోకం సంబంధించిన కాదు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి నిత్యం అయిన సన్నిధిలో ఇక్కడ ఉన్న ఈ క్షణం ఆత్మలో అయిన మనం ఉన్నాం ఈ లోకంలో ఎంతగా చలింపు ఉన్నా గానీ మనం మనకు చెలించాం ఎందుకంటే మనం ఈ క్షణం అక్కడ ఉన్నాం శివును పర్వతం మీద గొర్ర పిల్లలతో పాటు మనం ఉన్నాం కాబట్టి మనం చలించము కాబట్టి ఏం చేయాలా ఆ దైవకృప కలిగి ఉందము చివరి వరకు నీకు ఈ వాక్యం అర్థమే నువ్వు నీకేం కాదు దుశ్యుడిని ముట్టలేడు నువ్వు చలించావు ఎందుకంటే నువ్వు ఆయనలో ఉన్నావు నీలో ఉన్నాడు చాలా మంది అంటారు పరశుత్మను పొందుకోండి బ్రదర్ అంటారు గానీ పరశురాత్మన్లో నువ్వు ఉన్నావా నువ్వు పొందుకోవాలనుకుంటున్నావు కానీ పరశురాత్మ అనుకోలేదా నేను పట్టుకోవాలని పరుషుద్ధం కూడా ఉండాలి కదా దేవుడు కొనాలి కదా వీళ్ళు ప్రతీక్షణ ప్రభు నాకు అనుగ్రహించి నీ పరుశుధాత్మ అడుగుతున్నాడు గానీ పొందుకోవాలనుకుంటున్నాడు గానీ నాలో వాళ్ళు నివసించాలని వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు పరుశురాత్మలో మనం నివసించాలని మనం అనుకుంటున్నామా ఎవరం అనుకోమట్ల అట్ల ప్రార్థన కూడా చెయ్యం ఎందుకంటే మనకి వాక్యాలు సరిగా అర్థం కావట్లేవు నిశ్చలమైన రాజ్యం ఉంది అది అందులో మనం ఉండాల మనం ఎప్పటికీ చెలించాం ఒలివ చెట్టుని షేక్ చేస్తే పండ్ అనే రాలిపోతాయి నువ్వు షేక్ చేస్తే పరిగె ఉన్న మిగిలిపోయిన చిన్న పరిగెలో అవి ఉన్నాయి పండ్లవి అవి రాలిపోయిన పండ్లు అట్లా ఉండడానికి వీల్లేదు అంటే ఒలివ చెట్టు అంటే మతపరమైన జీవితం ద్రాక్ష పండ్లంటే సత్యాన్ని గ్రహించి చివరికి చెడిపోయిన జీవితం అంటే హగ్గై జీవితం అంటే హగ్గైలో ఉన్న ఆ యాభై వేల మంది ఏ రీతిగైతే తీర్మానించుకొని దేవుని కొరకు జీవించాలని వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా అట్లనే తయార చివరి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు సరే ఈ యొక్క వాక్యం ఒక్క వాక్యాన్ని చూపించి నేను ఈరోజు ముగించుకుంటాను మనం తిరిగి వచ్చినాక చూద్దాం దీన్ని యహెచ్కెల గ్రంథము ముప్పై అధ్యాయం దాంతో వాక్యాన్ని ముగిస్తే రోజుకి గ్రంథము ముప్పై ఎనిమిదవ ఎనిమిదవ అధ్యాయము యుగ సమాప్తి లైఫ్ ఇప్పుడు మీకు అర్థమైతే చిహ్న ఇంతవరకు చెప్పబడ్డ వాక్యం ఇరవై వచనంలో సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూ భూమి మీద ప్రాకు పురుగులన్నీయు భూమి మీద నరులను నాకు భయపడి వణుకుదురు చలించడం ఒకరోజు పర్వతములు నాశనమగును కొండ కొండ పేటలు పడును గోడలన్నియు నేలపడును పడును నా పర్వతములన్నిటిలో అతని మీదికి ఖడ్గము రపించదను ప్రతి వాణి ఖడ్గము వాని సహోదరుని మీద పడును ఇదే ప్రభుహో వాకు సరే ఈ వాక్యం మీకు తెలిసిన విషయమే ఇవి సమాప్తులు ఇవన్నీ జరిగేది మనకి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసింది కాబట్టి వీటిని మనము సరే ఇంకొక రెండు వాక్యాలు మీరు రాసుకుని ఇంటి వెనక ధ్యానించండి యోవేలు గ్రంథము మూడు ఆరు యోవేలు మూడు ఆరు తర్వాత మొదటి పేతురు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం ఇది మీకు తెలుసు భూమిని కంపించి మొత్తం కంపించబోతుంది అన్ని జీవరాశులు పక్షుల గురించి మనం మాట్లాడుతున్న ఇవన్నీ ఆత్మ చిహ్నాలు కదా ఆకాశ పక్షులు భూ సముద్రంలో ఉండే జీవరాశులు వాటన్నింటినీ దేవుడు శిక్షించబోతున్నాడు ఎందుకు శిక్షించబోతున్నాడన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి పదిహేడవ వచనంలో పదిహేనవ వర్షం చూడండి క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచిచున్నాడు గనుక మీరు ధనిలు దేవుని ఆత్మ మీ మీద మీరు ధనిలు మీలో ఎవడు నువ్వు మొదటి పత్రిక పన్నెండు నుంచి కదా పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చిన మీ మీద నిలిచినాడు గనుక మీరు ధనిలు దేవుని ఆత్మ మీ మీద నిలిచిన కాబట్టి మీరు ధనిలు మీలో ఎవడను నరహంతకుడుగా గాని దొంగగా గాని దుర్మార్గుగా గాని పరుల జోలికి పోవాడుగా గాని బాధ అనుభవింప తగదు ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలను నువ్వు మహిమపరచాల వ్యక్తపరచాలా సిగ్గుపడేది లేనేలేదు నీ సేవ జీవితం సంబంధించింది ఆయన పేరుని బట్టి దేవుని మహిమపరచాల సిగ్గుపడదులేదు ఇప్పుడు చూడండి తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరామగ కాలము వచ్చినది ఇంకా కొంతకాలం అని హగ్గ చెప్పింది కదా ఇప్పుడు ఆ కాలం అయిపోయింది మన కాలంకి వచ్చినం ఇంకా కొంతకాలం లేదు ఇదే మన కాలం తీర్పు దేవుని ఇంటి యొద్ ఆరామ కాలము వచ్చినది దేవుడు తన ఇంటికి ఎందుకు తీర్పు తీర్చాడు దేవునికి వ్యతిరేకంగా తీర్పు తీర్చాలి కానీ తనకి అనుగుణంగా ఉన్న వాళ్ళని ఎందుకు తీర్పు తీర్చాలా తన ఇప్పుడు సొంత పిల్లలని ఎవరన్నా శిక్షిస్తారా ఎందుకు శిక్షించాలా బాగా అర్థం చేసుకోండి తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభ కాలము వచ్చి ఉన్నది అంటే స్టార్ట్ అయింది అని అర్థం ఆల్రెడీ వచ్చేసింది స్టార్ట్ అయింది ప్రపంచమొత్తట అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేలైన వారి గతి ఏమవును ఫస్ట్ క్రిస్టియన్స్కే పనిష్మెంట్ అని వాక్యం చెప్తుంది దాని తర్వాత ఈ లోకానికి క్రైస్తలు దాన్ని ఉంటా చేస్తారు ఫస్ట్ ఈ లోకానికి ఎవరైతే దేవుని ప్రభుని ధృవీకరించారో వాళ్ళకి శిక్ష అనుంది అని చెప్తారు కానీ ఇక్కడ వాక్యం ఏమంటుంది తెలుసా ఫస్ట్ దేవుని బిడలకి శిక్ష ఎందుకంటే వాళ్ళు నిజంగా దేవుని బిడ్డలకి జీవిస్తలేరు నువ్వు దేవుని బిడమని చెప్పుకొని దేవునికి విరోధంగా జీవిస్తున్నావు ఆయన వాక్యానికి విరోధంగా జీవిస్తున్నావు ఆయనకి నువ్వు ప్రీతికరంగా జీవించలేని స్థితిలో ఉన్నావు చూడండి మరియు నీతి మంతుడే రక్షింపబడట దుర్లభమైతే భక్తిహీనుడు నువ్వు పాపియు ఎక్కడ నిలుచును కాబట్టి దేవుని చిత్త ప్రకారముగా దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నీ సేవ నీ జీవితం సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలను నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటే మా పాప మా భార్య నువ్వు అట్ల ప్రార్థిస్తున్నావు అది తప్పు ప్రార్థన కదా అంటారు నేను ప్రతిరోజు రాత్రి ప్రార్థిస్తున్నాడు ప్రవ్వా 넣 your limbs into your arms and theogan family please I вами are definitely praying for the Vilay off my feet Please consider a support Our toolkit with the Lord Fernanda on the truth from himself You have Him catch a surprise He has it Today, I remember using 5 inches Our Provinient Bible comes with scary actions They trap our Hurac à Think Otherwise do not work to kill your Atma We don't give you happiness We didn't give you hope నాకంటే ముందరి నుంచి సేవలు ఉన్న వాళ్ళు కదా సరే మా భార్య అంటే నాకంటే ముందరి సేవలు ఉంది కానీ వాళ్ళ ఆత్మీయ జీవితం అర్థం కావట్లేదు ఈ వాక్యం ఆదిగా ఉంది మన ఆత్మలను ఆయనకు సమర్పించాలా లేకపోతే దుష్టుడి కన్ను మనం మన ఆత్మల మీద పడుతుంది మనల్ని పరిపరవిధాలుగా మోనిస్తూ ప్రతి క్షణము మనం ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకోవాలా లేకపోతే దుష్టునికి అవకాశం మనం ఇస్తుంటాం మన నిశ్చయత దృఢమైన నిశ్చేత అక్కడే ఉంది కదా నీ విశ్వాసం అక్కడే ఉంది నీ ఆత్మని ఆయన సమర్పించుకున్నప్పుడు నీకు సురక్షితం కదా నువ్వు చలించవు నీ జీవితం చలించదు భయంకరమైన శ్రమలుగుండా పోతుంటాను నేను ఏమైపోతుందో పరిస్థితి అని అనిపిస్తుంటుంది కానీ నేను చలించను ఎందుకంటే ఆయన మాట్లాడండి ఏనాటి కీడ అన చాలు ఆకాశపక్షం పోషిస్తాను నేను పోషించలేనా తప్పకుండా పోషిస్తాడు మనం చాలా భయంకరమైన శ్రమల కాలం ఇది మనకు అట్లా అనిపిస్తులేదు అందుకుండా పోతున్నాం కానీ ఎందుకు ఎందుకు మనకి అట్లా అనిపిస్తుంది అంటే మనం ఆయనలో ఉన్నాం కాబట్టి స్థిరంగా ఉంది మూడు పుటల అన్నం దొరుకుతుంది ఎక్కడొక స్థలంలో ఎక్కడొక జగా నాకు అన్నం పుడతా ఉంటుంది అది కాలం అది విధానం ఎందుకంటే మనం ఆయనలో స్థిరంగా ఉన్నాం చలించకుండా ఉంటున్నాం మనం ఎందుకంటే ఆయన ఆత్మ మన మీద ఉంది కాబట్టి మన ధనిలం మనం చలించం అనేసి నువ్వు ఆయన నామాల గురించి సిగ్గుపడతావా సిగ్గుపడదని ఉంది వాక్యం నువ్వు ధైర్యంగా చెప్పాలా ఇవన్నీ నీకు ఎందుకు బయలుపరచబడ్డాయి వృత్తగా కూర్చొని వినేసి ఇంటి పోయినది కాదు కదా నేను కూడా ఇంటిపై మంచిగా తిని పండుకోవచ్చు కదా నాకు పాటలు చాలా ఇష్టం చెవికి హెడ్ ఫోన్స్ పెట్టుకొని మంచి ఒక మ్యూజిక్ వినొచ్చు కదా ఎందుకు మనమే ప్రయాసపడుతున్నాం మనం సిగ్గుపడకూడదు ఆయన గురించి ఇన్ని విషయాలు బయలుపరిచినాక కూడా మౌనంగా ఉంటే ఏమని అర్థం ఉందా దావిదు కీర్తన గ్రంథము నలభై వాధ్యాయంలో ఈ విషయాలు చెప్పింది నేను ఎప్పుడు కూడా మౌనంగా లేనంటాడు గ్రంథపుచ్చటలో నా పేరు రాసినావు నా భవిష్యత్తు నీ చేతిలో ఎంతో సురక్షితంగా ఉంది నా భవిష్యత్తుకి సంబంధించిన ప్రణాళికలు ఎంతో ఉన్నతమైనవి నేను భవిష్యత్తు గురించి భయపడనట్టున్నాడు దావిద్రాజు ఆయన మళ్ళా మహారాజు మహారాజయ ఉండి ఆయన భవిష్యత్తు ఎంతో ఉన్నతమైందనేసి అంటున్నాడు ఎందుకంటే దేవుని దృష్టిలో మన భవిష్యత్తులో ఆ రీతికున్నాయి ప్రణాళికలు అవి లెక్కకు మించినవి అంటున్నాడు మన భవిష్యత్తు గురించి మనం భయపడడానికి వీళ్ళేది ఎందుకంటే అది ఆయన చేతులు ఎంతో సురేష్ంగా ఉంది మనం చలించం ఎటువంటి కామెంటు పడని ఏమన పడని మనం చలించాం భూకంపం ఏ దేశస్తులు వచ్చి మన మీద బాంసేసినా మనం చలించం ఎందుకంటే మనము నిత్యం శివనపరత మీద మన ప్రభుత్వం నివసిస్తున్నాం కాబట్టి మనం చలించాం మనం భయపడడానికి వీలేదు అనేసి నువ్వు ఈ భూనివాసులకు ఎదుట సిగ్గుపడతావా ఆయన నామం గురించి సిగపడడానికి వీల్లేదు ధైర్యంగా ఉండాలా మనం ఇక్కడ నేను ఒక్కడనేగా నేను మీకు ఎన్నిసార్లు చెప్పినా నేను ఒక్కనేగా నిలవాల్సింది మీరందరూ నిలబడాలా ఏం బ్రదర్ మీరు అందరినీ నిలబడాలా మీరు ఇక్కడెక్కడెక్కడి వెళ్ళిపోతుంటారు కొంతకాలానికి ఆ బ్రదర్ ఉండడు దిలీప్ బ్రదర్ ఈ ప్రాంతంలో ఆయన ఎక్కడ సెటిల్ అయిపోతాడు లైఫ్ నువ్వు నువ్వు సిగ్గుపడడానికి వీలేదు నువ్వు ధైర్యంగా లేచి ప్రకటించడం నేర్చుకోవాలా అందుకోరికే కదే అని నీకు బయలుపరిచింది దేవుడు లేకుంటే ఆయన ఎందుకు బయలుపరచుకోవాలా గుర్తగా చెప్పేసి పోయి ఇంటికి తినేసి పండుకో తిని పండుకో అని చెప్పడానికి కాదు కదా ఆయన ప్రణాళికలను నువ్వు కూడా పాత్ర వహించాలా ఇవన్నీ అనేకులకు చూపించి వాళ్ళని నువ్వు ఆయన చెత్తగా ఇది మత కాదు కదా హృదయ మార్పిడి హృదయాన్ని మార్చుకోవాలా దాని దానియాలు శత్ర అభ్యర్థం ఏరీతిగా తమ తరంలో నిందారహితులు ఉన్నారు వికృతమైన క్రూరమైన ఈ లోకంలో నిందారహితులు ఉన్నారు జాగ్రత్తగా జీవించారు ప్రభుత్వరు మనకు అట్లా జీవించాలా అనేకులకు ఆ మాదిరి చూపించాలా నువ్వు ఎంతమందికి ఈ విషయాలు చూపిస్తూ అది నీ తీర్మానానికి సంబంధించింది ఒకడైనా కానీ పర్లేదు ఎదురైనా పర్లేదు నీ జీవితాంతం నువ్వు దాన్ని ఆధ్యతగా చేసుకుంటేనే నీ జీవితానికి సార్థకం ఆయన అప్పుడు నీ వంతులో నువ్వు ఉంటావు అని దాని వెళ్తానన్నట్టు నీతను అటువంటి కృప ప్రభు మనకు అనుకరించాలని మనం ప్రార్థనతో ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం పరుషు దరగు దేవా మీరు అనేక పర్యాలు మీ మాతను మా జీవితాలు సరి నడిపిస్తున్నారు దాన్ని మీకు ఎంతో వదనాలు ప్రవ్వా ఈ లో మీరు కంపెంపజేయబోతున్నారన్నారు ప్రవ్వా అది విన్నప్పుడు కొంత భయమేస్తుంది ఎందుకంటే మీరు చూపించిన మాతో మాట్లాడిన అన్ని మా కాలంలో నెరవేరుతున్నాయి కొన్ని సంవత్సరాల నుంచి మీరు మాకు మాట్లాడుతారు విషయాలు ఎక్కడ కూడా సమాధానం లేదు అంత గందరగోళంగా ఉందని మీరు మాతో మాట్లాడుతున్నారు అయినా కాని మా హృదయంలో మటుకు మాకు సమాధానం ఉంది ఈ లోకంలో మాకు సమాధానం లేదు ప్రవ్వా ఎక్కడ కూడా సమాధానం లేదు ఎవరికి కూడా అది మార్గం తోచలేదు పొలిటీషియన్స్ కి అది తోచుతలేదు బ్యూరోక్రాట్స్ కి అది తోచుతలేదు ప్రొవ్వా బిజినెస్ మ్యాన్ కి తోచుతలేదు మత యాజకులకు తోచుతలేదు ప్రవ్వా సమాధానము కేవలం మీలోనే ఉన్నది అది నేనే మీకు ఇస్తా మీరు చెప్పినారు ఆ విషయాలు గ్రహించలేని స్థితులున్నది ఈ లోకం ప్రవ్వా కానీ మాకు ఈ లోకంతో ఏ పని లేదు మీ సమాధానం మాకు అవసరం మీరిచ్చే సమాధానం మాకు అది పొందుకొని మీ కొరకు జీవించాలా మేము సిగపడం ప్రవ్వ ఎంత నిందలు అవమానాలు భరించినా మేం మీ గురించి సిగపడం ఈ విషయాలు అనేక ప్రాంతాలపై అనేకులకు మేము ప్రకటిస్తాం అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందర్పించి మీరు రాకపోతే సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించినాం తండ్రి ఆ